స్తోతం ప్రభా పార్షుధుర గొప్ప దేవ జీవంగల దేవ రాజుల రాజా ప్రభువుల ప్రభు మామ మహా గొప్ప మీకు వందనాలు ప్రభావ యేసు క్రిస్తున్న అమ్మం బట్టి రాజా అన్ని ప్రార్థనలో కూడి ఉన్నం ప్రభుము ప్రార్థన మీరు ఆలకించండి ప్రభు వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా దయగల తండ్రి కృపగల రాజా సర్వోన్నత దేవ సత్య స్వరూపి ఆత్మస్వరూపి మీకే వందనాలు ప్రభు దేవాసు ప్రభా ఎన్ని బాధలు కష్టాలు ఉన్నప్పటికీ ప్రభా అన్నింటినీ జయిస్తూ మీ నామాన్ని స్మరించడానికి గనపరచడానికి మహిమపరచడానికి ప్రభా తీర్మానం చేసుకొని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీ యొక్క వెలుగుని ప్రభా ప్రసాదింపజేయండి దురాత్మ అంధకర చీకటి శక్తులను ఇసుక్రీస్తు నామంలో ప్రభు మీరు బంధించండి రాజా హైలుయా ఇసయా పరశుదరా మీ నామం ఎత్తుకొని మీ ముందుకు నడవాలా మీ నామం మీ మహిమపరచాలా గణపరచాలా స్మరించాలా కష్టాలను చూసి వెనుకడి వేయొద్దు ప్రభావ అన్నిటినీ మీ ప్రార్థన సాయంతో పరిశుద్ధ ఆత్మశక్తి బలంతో ప్రభు ముందుకు సాగిపోతూనే ఉండాలా ప్రభు మీరు అక్కడ అనంతరం వరకు మేమున్న ప్రకారం వెలుగులో మా సహోదరులను సహోదరులను ప్రభు వెలుగులోకి నడిపించాలా వాళ్ళను కూడా వెలుగుమయంగా ప్రభు మేం చేయాలా ప్రభు ఇది మీ నామం మహిమార్థమయ్యే ప్రభు ఈ యొక్క ప్రక్రియను జరిపించి ప్రభు మీరే మహిం పొందమని యేసుక్రీస్తు మహిమ గల ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మీ నట్టే ఒక పాట పాడుస్తారావును రాజారేసు రాజులకు రాజువైలారా రాజికోటి జురాజాది రాజారా రాజువేసు రాజులకు రాజు వైరే జయసు రాజారా ఓ మేఘ వాహనంబు మీద వేగమే ఓ మించు వైభవంబు తోడవేగమే ओ मेघ वाहनम् भूमिद वेगमे ओ मिन्चि वम्ब वैवृतोड वेगमे हालेलुया प्रभु येशु के సదాకాలం పాడేదను హల్లేలుయా ప్రభు ఏసుకే సదాకాలము పాడేదను హల్లేలుయా ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమ నను ప్రేమించి ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమ చే ప్రేమించి సొంత పుత్రునిగ చినది నా జీవిత భగమే సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భగమే హల్లెలుయా ప్రభు ఏసుకే సదాకాలము పాడేదను హల్లెలుయా ప్రభుయేసుకే సదాకాలము పాడేదము ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే హల్లేలుయా ప్రభుయేసుకే సదాకాలము పాడే ను హల్లేలుయా ప్రభుయేసుకే సదాకాలము పాడేదము ఆనందమానందమానందమే జ్యోతి అయినా ఆనందమానందమానందమే జ్యోతి అయినా తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవిత భాగ్యమే తండ్రి గుడి పార్శ్వ నిరీక్షణే నా జీవిత భాగ్యమే హల్లేలుయా ప్రభు ఏసుకే సదాకాలము పాడేదను హల్లెలు ప్రభు ఏసుకే సదాకాలము పాడేదను హల్లెలుయా హల్లేలు పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ హల్లే ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేలలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేలలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్ హల్లేలుయా పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ హల్లేలుయా పాడేదా ప్రభు నిన్ను కొని డదన్ వాగ్దానములన్నిచీ నెరవేర్చు వాడవు నీవే వాగ్దానములన్ని చీ వాడవు నీవే నమ్మ దేవా నన్ను కాపాడు నీవే నమ్మ కమైన దేవా నన్ను కాపాడు నీవే ప్రభువా నిన్ను నేను కొనియాడెదన్ హల్లేలు పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఎందారుని చూచిరో వారికి వెలుగు కలిగేన్ ఎందారు నిను చూచిరో వారికి వెలుగు కలిగన్ ప్రభువా వెలుగొంది తిన్ నా జీవంపు జ్యోతి వినివే ప్రభువాని వెలుగొంది తిన్ నా జీవంపు జ్యోతి వినివే ప్రభువా నిన్ను నేను కొని కొనియాడేదన్ హల్లేలు పాడేదా ప్రభువా ప్రభు నిన్ను కొని ఆడేదన్ కష్టములన్నిటినీ ప్రియముగా భరియంతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవునివే ఆ నీ కొరకు జీవింతును నా జీవంపు దాతవునివే ప్రభువ నిన్ను నేను కొని ఆడేదన్ హల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ హల్లేలు వ్యాపాడి ప్రభు నిన్ను కొని ఆడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువ నిన్ను నేను కొని ఆడేదన్ హల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ హల్లేలుయా పాడద ప్రభు నిన్ను కొని ఆడేదన్ ప్రభు నిన్ను కొని ఆడేదన్ హల్లేలుయా మనం వాక్యంలోకి వెళ్దాము ప్రార్థన చేసుకొని పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఏసయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఏసయ్య నాయన ఈ గడిచిన కాలమంతా ప్రభా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములో తండ్రి ప్రభాన్ని కంటిపాప వలే కాచి కాపాడి మాకు ఈ దినము నూతనమైన కృప నూతనమైన శక్తి బలం ఉత్తేజం మాకు అనుగ్రహించినందుకు మమ్మల్ని మీరు ఎక్కల కింద చేర్చుకొని ఆశ్రయం ఇచ్చి ప్రభా ఈ దినం మమ్మల్ని సజీవ ఉంచుకొని తండ్రి సజీవమైన దేవుణ్ణి ఆయన సన్నిధిలో గడిపే భాగ్యము ఆయన స్వరం వినే ధన్యత ప్రభా నేను నీతో ఉండే సహవాసం మాకు అనుగ్రహించినందుకు ప్రభా నైనా ఇది అనేకులకి లేదు కాదని బట్టి వాళ్ళ కాలాలు ముగించుకున్నారు ప్రభా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచున్నారు ప్రభా కాబట్టే తండ్రి మీకెంతో వందనాలు మీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసయ్యా తండ్రి నీకే యుగములకు కలుగును గాక ఇదిగో వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా నాయన తండ్రి నా స్థానంలో మీరుంటే ఎట్లా మాకు వాక్యాన్ని ఉపదేశిస్తారో ప్రభా ఆ రీతిగా మీరే తండ్రి నాయనా తండ్రి నాలో ఉండి ప్రభా మాతో ఉండి మాట్లాడమని మమ్మల్ని బలపరచమని మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ నీ సహాయం చేత నీ కృపచేత ప్రభాన్ని వాక్శక్తి అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్న నాం తండ్రి ఆ మన ప్రభు అయిన యొక్క నామం పేరట మీ అందరికీ నా శుభవందనములు మనం వాక్యంలోకి వెళ్తే కొలశీలకు రాసిన పత్రికలో మూడో అధ్యాయము ఒకటో వచనము ఇక్కడ ఏముందంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి కూర్చుండి ఉన్నాడు కాబట్టి వాక్యం ప్రకారంగా మన ప్రభు మనకేం చెప్తుండంటే మనమంతా క్రీస్తుతో లేపబడితే మనము పైనన్న వాటినే వెతకాల కాబట్టి చూడండి ఆయన క్రీస్తు దేవుడి కుడి కూర్చొని ఉన్నాడు కాబట్టి దానికి ముందు మనం పేతులు రాసిన పత్రికలో చూడండి కేతులు రాసిన పత్రికలో ఇక్కడ వాక్యం ఉంది దేవుడు ఏమంటుంటే ఒకటో పేతులు రెండో అధ్యాయం వచనంలో ఉంది క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు మీకు మాధురి ఇంచిపోయను అయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు అన్యాయముగా శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనిను కాబట్టే చూడండి మన ప్రభు ఆయన ఏంది వాక్యం మనకి సెలవిస్తుందంటే ఆయన ఈ లోకంలో ఆయన మన కొరకు వెదకి వచ్చిండు ఎందుకంటే చూడండి మన కొరకు ఈయన ప్రభు ఈ లోకంలో ఆయన ఎంతగానో బాధపడి శ్రమపడి మనము ఆయన అడుగుజాడల ఎందు నడుచుకున్నట్లు మనకి మాదిరిగా ఇంచిపోయింది కాబట్టి చూడండి ఆయన అడుగు జాడల ఎందు మనము నడుచుకుంటే ఆయనకి మాదిరిలాగా మనం ఉంటే మనము పైనున్న వాటినే వెతుకుతాము కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తుందంటే మన ప్రభు ఆయన ఎంతగానో ఈ లోకంలో చూడండి ఆయన దేవుడయ్యుండి సర్వాధికారయ్యుండి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయ్యుండి చూడండి మహోన్నతమైన దేవుడయ్యుండి కూడా ఆయన చూడండి ఈ లోకంలో ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన పుట్టుకనే పశువుల పాకలో జన్మించిండు ఆయన తన చూడండి ఆయన సేవా పరిచర్యలో ఆయన ఈ సువార్త ప్రకటించే ప్రతి విషయంలో ఆయన ఎంతో సాత్వికముతో ఆయన ముందుకు వెళ్ళిండు ఆయన పరిచర్యలో కాబట్టి చూడండి ఆయన ఏ రీతిగా అయితే ఆయన శిష్యుల పాదాలు కడిగిండు కాబట్టి మనలో కూడా అంత సాత్వికం ఉండాలా కాబట్టి చూడండి మన ప్రభు ఎందుకంటే ఈ మాట చెప్తుందంటే ఆయన బాధపడింది కేవలం మనల్ని రక్షించుకోవడానికే మన పాపముల విషయమై ఆయన బాధపడిండు ఎప్పుడైతే ఆయనలో మనము మరణించి మన ప్రభు ఏ రీతిగా అయితే సిలువలో ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిండో మనము ఎప్పుడైతే ప్రభుని ఒప్పుకొని ఆయననే రక్షకుడని స్వీకరించి మన పాపంలో ఆయన ఎదుట ఒప్పుకొని మారుమనసు పొంది ఎప్పుడైతే ఏసుక్రీస్తు నామంలో రక్షణ పొందిన మనము మనము కూడా ఆయన మరణంలో పాల్గొంది మనమేమైనామంటే తిరిగి లేచిన కాబట్టే ప్రభు చెప్తుంది ఆయన పాపము చెయ్యలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు ఆయనను దూషింపబడ్డాడు బదులు ఎవరిని దూషించలేదు కాబట్టే చూడండి ఆయన ఎవరు ఆయనని దూషించినా కానీ ఆయన చూడండి ఆయన నోటిలో ఏ కపటము లేదు ఆయన సేవా పరిచర్యలో ఆయన అన్ని పరలోకరాజ్యము సమీపించి అన్ని ఆయన బోధించినా కానీ పరిచయలు శాస్త్రాలు ఆయనని ఏమన్నారు ఆయన దైవ దూషణ చేస్తుండు ఈయన దేవుడని చెప్పుకుంటుండు కాబట్టి వాళ్ళు అతి విషయంలో వాళ్ళు ఆయనకి ఆటంక పరిచినా కానీ ఎక్కడ మన ప్రభు ఆయన నోటి నుండి కానీ ఏ కపటము లేదు ఆయన దూషించినా కానీ ఆయన దైవ దూషణ చేస్తుండు ఈయన దేవుడని చెప్పుకుంటుండు అని ఆ పరిశైలు శాస్త్రులు ఆయనని వెంతగా ఆయనని వెంటాడినా కానీ శోధించినా కానీ మన ప్రభు ఎక్కడ తిరిగి వాళ్ళని దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఆయన అర్పించుకున్నాడు కాబట్టే క్రీస్తుని పోలి నడుచుకోవడము క్రీస్తు అడుగుజాడలందో నడుచుకోవడం క్రీస్తుకు మాదిరిలాగా ఉండాలంటే మనము దేవునికి సంపూర్ణంగా మనల్ని మనము అప్పగించుకున్నప్పుడే మనం ఈ లోకాన్నిలో ఉన్నా కానీ మనం పైననే ఉంటాం కాబట్టే చూడండి ఆయన న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకొని మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు కాబట్టి ఎందుకు ప్రభు ఆయన మరణించిండు మన పాపముల విషయమై ఆయన మరణించి మనమందరము ఆయన నీతిలో నివసించాల ఎప్పుడైతే చూడండి ఆయన రక్తంలో కడగబడిన మనము చూడండి ఆయన మన ఆయన రక్తంలోనే మనకి అపరాధాలకి పాపక్షమాపణ కాబట్టే మన పాపముల విషయమై ఆయన మరణించిండు కాబట్టే ఆయన మరణంలో పాల్గొందిన మనము పాపముల విషయమై చనిపోయిన మనము నీతి విషయంలో జీవించాలా కాబట్టే నీతి సూర్యుడు మన ప్రభువే కాబట్టి ఆయనలో జీవించాలా కదా కాబట్టి పైన వెతికితేనే మనము ఆయన నీతిలో జీవించగలము ఇల్లు ఒక సంబంధమైన వాటిలో వెతికితే ఖచ్చితంగా ఆయన నీతి మనలో ఉండదు ఎందుకంటే మనలో స్వార్థం ఉంటది చూడండి మనలో కక్షలు వస్తాయి భేదాలు వస్తాయి మనలో ఘనంగా ఎంచుకోవడం ఇవన్నీ ఇల్లు ఒక రీతిగా మనుషుల్లో ఉన్న ఈ లోకరీతిగా ఉన్న గుణగణాలన్నీ మనలో వస్తాయి కానీ మనం పైన వెతికితే మన ప్రభువులో ఉన్న గుణగాణాలు ఏంటంటే ఆత్మఫలాలు ప్రేమ మంచితనము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము ఆశా కాబట్టి ఎందుకు మనము ఈ వాక్యం పైనన్న వాటిని ఎందుకు నేను చెప్తున్నానంటే కులసీలు మూడో రాసిన పత్రికా ఓటోద్యములు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే కాబట్టి మనమంతా క్రీస్తుతో లేపబడడం అంటే మనమందరము మన పాపముల విషయమై చనిపోయి చూడండి నూతనంగా మనం ఆయనలో జన్మించినాం కాబట్టే నూతనంగా ఆయనలో మనం జీవించాలా కాబట్టే మనం పైన వాటినే వెతకాల కాబట్టి మన ప్రభు ఎప్పుడైతే ఆయన తను తను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నాడో ఆయన ఈ లోకంలో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఆయనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా అవరోధాలు వచ్చినా ఆయనను ఎంతగా దూషించినా బెదిరించినా గాని మన ప్రభు వాటిని ఏటిని చూసి ఆయన చలించలేదు కాబట్టే చూడండి ఆయన నమ్ముకున్న ఆయన బిడ్డలమైన మనము ఆయనని పోలి నడుచుకునే మనము మన జీవితాల్లో కూడా ప్రతి విషయంలో మనకి ఆటంకాలు వస్తాయి ఈ లోకంలో చూడండి ఎన్ని వచ్చినా కానీ మనము ఆయనలో జీవిస్తే ఆయనలోనే విశ్వాసం ఉంది కాబట్టే విశ్వాసం కర్త ఆయననే కాబట్టి ఆయన వైపు చూస్తేనే మనం విశ్వాసాన్ని మనం కొనసాగించుకోగలము ఆయన నీతి మనలో ఉంటే మనము ఆయన నీతిని రాజ్యాన్ని ధైర్యంగా ప్రకటించగలము చూడండి మన ఎదుట ఉంచిన ఈ పరుగు పందెంలో మనం ఓపికగా పరిగెత్తగలము కాబట్టే చూడండి మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకునేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది కాబట్టే చూడండి ప్రభుయే స్వస్థపరచాల చూడండి నా విషయానికే వస్తే నాకు కోవిడ్ వచ్చి ఇప్పటికీ ట్వంటీ డేస్ అయినా కానీ నేను క్షేమంగా ఉన్నాను అది పాజిటివ్ ఉన్నా కానీ నేను ధైర్యంగా నిలబడినానంటే కావలం ప్రభు యొక్క కృపనే ఎందుకంటే నా స్థానంలో ఇంకా ఎవరైనా ఉన్నా కానీ ఇది వాళ్ళ ప్రాణాన్నే తీసుకునేది కానీ ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడినమో ఆయన ముద్ర మనకుందో చూడండి ఇది ప్రాణాంతకమైన వ్యాధి అయినా కానీ అది ఇంకా నాలో ఉన్నా కానీ ప్రభు నన్ను దాని నుంచి రక్షిస్తుండూ కాపాడుతున్నాడు కేవలం అది ఆయన కృప ఎందుకంటే స్వస్థత ఎక్కడ మనుషుల్లో దొరకదు ఎక్కడ తిరిగినా స్వస్థత రాదు ఒక్క మన ప్రభు దగ్గరే కాబట్టి ఎందుకు ప్రభు చెప్తుండే ఆయన మన శరీర విషయమై మన పాపముల విషయమై ఆయన ఆ శరీరంలో ఆ పాపముల విషయంలో ఆయన ఆ కలవరిశిలు ఎంతగానో ఆయన బాధ శ్రమ అనుభవించిన దేవుడు ఆయన రక్షించుకున్నాడు మనలందరినీ ఒకప్పుడు దాస్యపు ఆత్మలు మనమంతా అంటే పాపానికి పాణిసత్వం పాపముల విషయంలో సైతానికి మనం జీవించిన మనల్ని ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి మనల్ని దత్తపుత్రులుగా మార్చుకున్నాడు దేవుడు కాబట్టే ఆయన కృప మనకి నిరంతరము శాశ్వత కాలం ఉంటది కాబట్టే చూడండి మన ప్రభు ఎందుకు ఈ మాట చెప్తుందంటే ఆయన ద్వారానే మనకి స్వస్థత కాబట్టే మన ప్రభు చెప్తుంది ఏంటంటే మనము ఆయన అడుగు ఆయనకి మాదిరిలాగా ఆయనకు తగినట్లుగా మనం జీవించాలంటే మన ప్రభు చెప్తుంది ఒకటే మనం పైనన్న వాటినే వెతకాల ఆయన ఎట్లయితే ఈ లోకంలో ఎన్ని బాధలు పడినా ఎన్ని శ్రమలు పడినా ఎన్ని నిందలు పడినా ఎన్ని అవమానాలు పడినా ఎంతగా దూషింపబడినా ఎంతగా ఆయన శరీరాన్ని నలగొట్టినా చూడండి మన ప్రభు ఎట్లా ఆయన ఈ చిత్తాన్ని నెరవేర్చిండో చూడండి మన రక్షణ ఇచ్చిండో ఆయన ఆయన కుడి తండ్రి కుడి కూర్చొని ఉన్నాడు దేవుడు కాబట్టే ఆయనని వెంబడిస్తున్న మనము ఆయన నీతి మన మనలో ఉంటే చూడండి మనము కూడా మన ప్రభు లాగానే అక్కడ మనం చేయించిన వరం మన స్థానము కూడా అక్కడే ఉంటది అక్కడ ఉండాలంటే ప్రభు చెప్తుంది ఏంటంటే పైన వాటిని వెతకమని చెప్తుండు కాబట్టి ఇక్కడ ఒక వాక్యం ఉంది కాబట్టి ఇక్కడ మనం రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక దానికి ముందు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఇక్కడ చెప్తుండు పౌలు రెండో అధ్యాయం ఇరవై వచనంలో నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇకను వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేనెప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాము కాబట్టి చూడండి పౌలు చెప్తుండు ఆయన కూడా శిలువ వేయబడుతున్నట కాబట్టి చూడండి క్రీస్తుని వెంబడించిన వాళ్ళందరూ శిలువ వేయబడుతున్నారు ఎందుకంటే చూడండి మన ప్రభు ఎట్లా అయితే మన పాపముల విషయమై ఆయన చనిపోయి మనమందరము ఆయన నీతి విషయంలో జీవించాల కాబట్టి చూడు పౌలు కూడా ఆ రీతిగానే ప్రాయాసతో కదా ఆయన ఎన్ని శ్రమలు పొందిండు ఆయన ఎన్నో బాధలు పడిండు ఆయన ఖైదీ అయ్యిండు ఆయన సేవా పరిచర్లు ఆయన అనేక ఆయన ఎంతగానో శ్రమ పడినా ఆయన ప్రతి దినము మన ప్రభు యొక్క శిలువ మోస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయన చెబుతుంది ఎప్పుడైతే తను తాను ఉపేక్షించుకుని వాడు తన శిల్వ ఎత్తుకొని ఆయనని వెంబడించడం అంటే తనను తాను ఉపేక్షించుకోవడం అంటే ఈ లోక సంబంధమైన జీవితం అంతా ఈ లోకంలో ఉన్నది ఏదైనా కానీ వాటి అన్నిటిని విడిచిపెట్టి సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం క్రీస్తులాగా తయారవ్వాలా క్రీస్తులాగా తయారవ్వాలా ఆయన నీతి మనలో ఉండాల కాబట్టే మన పౌలు చెప్తుండే ఇకను జీవించు నేను కాను ఎందుకంటే ఎప్పుడైతే మనము సంపూర్ణంగా సజీవ యాగముగా న్యాయము తీర్పు తీర్చే దేవుడికి నువ్వు అప్పజెప్పుకుంటావో ఆయనని నువ్వు వెంబడిస్తావో ఇక మీదట ఎప్పుడైతే ను ఆ రీతిగా తీర్మానించుకొని ఆయనకు విధేయత కలిగి నువ్వు ముందుకు వెళ్తావో నీలో ఇక మీదట జీవించేది మన ప్రభువే కాబట్టే పౌలు జీవితండు ఇక జీవించువాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుతున్నాడు ఎందుకంటే కాబట్టి చూడండి మన పౌలు గురించి చూస్తే ఆయన ఎంతగా ఆయన బిడ్డల్ని హింస పొందించేలాగా చేశాడు ఆడవారిని లేదు పురుషులను లేదు ఈడ్చుకొని ఆయన ఆయన ఎంతగానో అధికారం ఆయన దగ్గర ఉంటే ఆయన ఎంతగానో ఆయన బిడ్డలని అందరినీ హింసిస్తుంటే చూడండి ఎప్పుడైతే పౌలుని దేవుడు ఆయనతో మాట్లాడిండో ఎప్పుడైతే ఆయన దేవుడని తెలుసుకున్న పౌలు ఆయనకున్న గుడ్డితనము పోయిన తర్వాత స్వస్థత వచ్చిన తర్వాత అప్పుడు దాకా పౌలుకి కనిపించలేదు మన ప్రభువే నిజమైన దేవుడని కాబట్టి ఆయన దేవుడు కాదని ఆయన బిడ్డల మీద ఆయన ఎంతగానో వాళ్ళని శ్రమంలోకి పోలించిన పౌలు ఎప్పుడైతే ప్రభు స్వరం ఆయన విన్నాడో ఆయన కళ్ళు ఆత్మీయేత్రాలకు ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో అప్పుడు చూడగలిగిండు కాబట్టి ఆయన ఎంతో పశ్చాత్తాపడ్డాడు ఎప్పుడైతే మన ప్రభు ఆ నాథాను ప్రవక్తని ఆయన దగ్గరికి పంపించి ఆయన రక్షణ పొంది అప్పుడు ఆయనలో ప్రభు నివసించిండు కాబట్టి పౌలు చెప్తుడు ఇక మీదట జీవించు నేను కాదు ఎందుకంటే ఎప్పుడైతే దేవునికి మనము సంపూర్ణంగా ఆ న్యాయం దేవుడికి సమర్పించుకున్నామో చూడండి శిలువ వేయబడుతున్నాను అంటుండు అంటే ఎన్నో శ్రమలు కదా ప్రభు శిలువ వేయబడ్డాడు ప్రభు ఆయన ఎంతగా శ్రమ లేదా అలాంటి శ్రమలు వస్తాయినా కానీ నేను ఏ మాత్రము వినకాడను ఎందుకంటే ఆయనలో క్రీస్తు జీవిస్తుంటే ఆయన ఆటోమేటిక్ ముందుకు వెళ్ళగలడు కదా కాబట్టి క్రీస్తు నాయందు జీవించుచున్నాడు నేను ఎప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన అందుకే మన ప్రభు చెప్పింది మనము నమ్మకము మన ప్రభు మీద విశ్వాసము చూపించాల్సింది ఆయన మీదనే అప్పుడే మనలో సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది సమాధానం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఎప్పుడైతే ఆయన మనలో జీవించినప్పుడు చూడండి ఈ శరీరానికి ఎన్ని జరిగినా కానీ చూడండి అవి ఏవి మనల్ని కృంగదీయలేవు ఎందుకంటే క్రీస్తు మహిమ ప్రత్యక్షం మన ఎదుటవుతుంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్ని తగినవి కావు ఎందుకంటే చూడండి ఎప్పుడైతే దేవుడి నీతి నువ్వు వెంబడిస్తున్నావో ఆయన న్యాయాన్ని ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయనని అనుసరించి నువ్వు నడుచుకుండి ఆయనకి నువ్వు ఎప్పుడైతే అప్పజెప్పుకుంటావో నీ జీవితాన్ని అప్పటి నుంచి నీ జీవితం అంతా ఆయన చేతిలోకి వెళ్ళిపోతే చూడండి నీకు విశ్వాసం వస్తుంది కాబట్టే పౌలు చెప్తుండు ఆయన ఎట్లా జీవిస్తుండే చూడండి యేసు యొక్క విశ్వాసం వలన ఆయన జీవిస్తుండు కదా మనలో కూడా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం ఈ ఆశ్రయం చేసుకొని వాటి మీద ఆధారపడి నేను బ్రతుకుతున్నానని చెప్పుకుంటున్నాం కానీ పౌలు మాత్రం ఆయన చెప్తుండు మన యేసు యొక్క విశ్వాసము వలన ఆయన జీవిస్తుండటంట ఎందుకంటే ఆయనలో అంతగా పౌలు అంటుకట్టబడ్డాడు ఆయనలో ఎంతగా అంటే ఆయన మీద అంత నమ్మకము విశ్వాసము కాబట్టి మన ప్రభు చెప్ మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చెక్కలు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడనైనా యేసువైపు చూసి మన ఎదుట ఉంచబడిన ఈ పరుగు మనం ఓపికతో పరిగెత్తాల కాబట్టి మన ఎదుట ఉంచిన ఈ పరుగు మనం ఓపికతో ఓర్పితో పరిగెత్తాలంటే నువ్వు యేసు ప్రభు యొక్క చూడండి ఆయన విశ్వాసంలో నువ్వు జీవిస్తే గాని నీలో ఆయన జీవిస్తే గాని అప్పుడే మనం మన గురియద్దకి మనం ఓపికతో ఓర్పుతో పరిగెత్తగలం ఎందుకంటే ఆయన ఎంతగా దూషింపబడినా కానీ ప్రభు తిరిగి దూషించలేదు కదా ఆయనని ఎంతగా శ్రమ పెట్టబడినా కానీ ఆయన తను తను దేవుడికి అప్పజెప్పుకున్నాడు ఆయనని బెదిరించినా ఎక్కడ ఆయన చలించలేదు ఎందుకంటే చూడండి ఆయనకు తెలుసు నా స్థానం ఇది కాదు టెంపరీ అని తెలుసు ప్రభుకి కాబట్టే శాశ్వత కాలము శాశ్వత రాజ్యము మన ప్రభు లోకమే కాబట్టి అక్కడ మన వారసత్వం ఉంది కదా పరలోకమందే అందే మన పౌరస్థితి దేవుడు పెట్టిండు కాబట్టి ఎప్పుడైతే ఆయన మరణంలో పాల్పొందిన మనము ఆ మరణాన్ని జయించి ఆయన ఎట్లయితే తిరిగి లేచి పునరుద్ధానుడైండు నువ్వు కూడా ఆ రీతిగా మరణం జయించి పునరుద్ధానుడైన నీ స్వాస్థ్యము ఆయన ఎక్కడ భద్రపరిచిండంటే పరలోకమందు భద్రపరిచి కాబట్టి చూడండి మనం విశ్వాసము మన ప్రభువులోనే ఉండాల ఆయనలో నువ్వు జీవించాలా అప్పుడే నీ విశ్వాసం అనేది స్థిరపరచబడుతుంది స్థిరం అంటే ఎన్ని వచ్చినా కానీ ను కదలవన్నట్టు కదా నీ పక్కన ఉన్న వాళ్ళు నిన్ను దూషించిన నీ పక్కన వాళ్ళు నీ మీద ఎన్ని చేసినా ఈ లోకమే నిన్ను ఎంతగా ఏదైనా కానీ ఏవైనా కానీ నువ్వు మాత్రము చలించవు ఎందుకంటే నువ్వు మన ప్రభు యొక్క విశ్వాసంలో జీవిస్తుంటే నువ్వు చలించవన్నట్టు కదా కాబట్టి మన ప్రభు చెప్పిండు అందుకే మన ప్రభు చెప్పిండు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు ఎవడు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వాసంలో జీవిస్తున్న నువ్వు ఆయన ప్రేమ నికు శాశ్వత కాలం ఉంటే ఏది నిన్ను ఎడబప్తుంది వస్త్రహీనత అయినా కరువైనా ఉపద్రవమైన ఏది నిన్ను ఏం చేయలేదు ఎందుకంటే నువ్వు చలించవన్నట్టు ఎందుకంటే విశ్వాసాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావా లేదా యోబు జీవితంలో కూడా ఆయన ప్రభు యొక్క విశ్వాసంలో జీవించిన కాబట్టి తన భార్య కూడా మూర్ఖంగా మాట్లాడినా కానీ యోబు ఎక్కడ దేవుణ్ణి దూషించలేదు ఎందుకంటే ఆయన సాక్ష్యం కాపాడుకున్నాడు ఈరోజు మనకి దేవుడు సాక్ష్యం మనం కూడా ఆ సాక్ష్యం కాపాడుకోవాలా అందుకే సాత్వికముతో మనము ఎవరు ఏ హేతు అయినా మనల్ని అడిగినా ఏదైనా కానీ మనం సాత్వికముతోనే సమాధానం ఇవ్వాలి ఎందుకంటే ఆయన ఈ లోకంలో మన ప్రభు చూడండి ఏ రీతికైతే ఒక స్త్రీ వ్యభిచారం చేసుకొని పట్టుకొస్తారు వాళ్ళు పరిచయలు శాస్త్రలు పట్టుకొచ్చి ఈమెని ఆయనని శోధించడానికి ఆమెను పట్టుకొచ్చి ఈ పాపం చేసింది మోసే చెప్పిండు పాపం చేసిన వాళ్ళు వ్యభిచారం చేసే స్త్రీ పట్టుకుంటారు వాళ్ళతో కొట్టబడమని అది ఆ ప్రభువే చెప్పిండు కాబట్టి చూడండి దుష్టుడు ఎట్లా ఆయనని అటాక్ చేస్తుండంటే ఆయన ఒక్కటే చెప్పిండు సరే పాపం చేస్తే కొట్టమని చెప్పింది మన ప్రభుయే కాబట్టి మీరు కొట్టండి కానీ మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళే ఆమే మీద రాయేయమంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు వేయలేకపోయినారు ఎందుకంటే మనకి కూడా జ్ఞానం అవసరం కదా యుద్ధం చేయాలంటే కత్తులు కటారులు మాటలతో పనిలేదు చిన్న మాటే దేవుని వాక్యం చాలు ఎలాంటి దుష్టులైనా మనం గెలవడానికి అది ఎప్పుడు నువ్వు ఆయన విశ్వాసాన్ని నువ్వు ఆధారం చేసుకొని నువ్వు ఆయనలో జీవించడం మొదలు పెట్టినప్పుడే ఆ రీతిగా మనం అవుతాం అందుకే క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే క్రీస్తు పోలి నడుచుకోవడం అంటే క్రీస్ లోకంలో బాధపడిండు నిందలు పడి అవమాన అవమానాలు పొందిండు శ్రమ ఆయన ఎంతగానో దూసింపబడ్డాడు కదా ఆయనను పోలిని నడుచుకుంటే నీకు ఇవన్నీ వస్తాయి పౌలు జీవితంలో కూడా వచ్చినాయా లేదా కానీ ఆయన విశ్వాసాన్ని కాపాడకుండా లేదా చెప్తాడు కదా నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను నేను గొప్ప ప్రతిమ పోరాటాన్ని కనబరిచినానని పౌలు ఎట్లా ఆయన సాక్ష్యం ఇచ్చుకోగలుగుతుండే ఆయన పరిచర్య ఆ రీతిగా దేవుడి విశ్వాసంలో ఆయన జీవించిండు కాబట్టి ఆయనని ఆధారం చేసుకొని ఆయనకి తన జీవితాన్ని అప్పజెప్పుకొని ఆయన శిల్వ ఎత్తుకొని ప్రతిదినం ఈ పౌలు మోస్తుండు కాబట్టి ఆయన ఆ రీతిగా సాక్ష్యం ఇవ్వగలుగుతుంది కాబట్టి మన జీవితాల్లో కూడా ఎందుకు అంటే మనమంతా మరణించిన వాళ్ళమే కాబట్టి మరణించిన వాడికి ఈ లోకంలో ఎన్ని వచ్చినా ఏమీ కాదు కదా ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పరలోక ఆయన నిన్ను నీ స్వాస్థ్యాన్ని భద్రపరిచినప్పుడు నువ్వు పరలోక సంబంధమైన వాసివే కదా ఇక్కడ ఆయన కొరకు నువ్వు మరణించినా ఏమీ కాదన్నట్టు కాబట్టి చూడండి ఎందుకు ఈ ప్రవచనం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుండంటే ఎట్లా ప్రభులో ఆయన అడుగుజాడలి మనం నడుచుకోవాలంటే చూడండి ఆయన విశ్వాసంలో నువ్వు జీవించాలా చూడండి ప్రతి నువ్వు ఆయన విశ్వాసంలో జీవిస్తే ఆయన విశ్వాసం ఆయననే కాబట్టి చూడండి ఈ వాక్యమే ప్రభు కాబట్టి ఆయన నీలో జీవిస్తాడు కాబట్టి నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే పౌలులో ప్రభువే ఉన్నాడు కాబట్టే పౌలు అన్నిటినీ ఛేదించుకోగలిగిండు విశేషంగా ఆయన కొరకు చూడండి ఆయన సేవా పరిచర్య చేయగలిగిందా లేదా కాబట్టి మన ప్రభు ఎందుకు ఈ మాట చెప్తుందంటే మనము విశ్వాసాన్ని ఆధారం చేసుకోవాల్సింది మనుషుల జ్ఞానమును కాదు ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలా మనుషుల మాటల మీద నువ్వు నమ్మకం పెట్టుకొని మనుషుల మాటల మీద విశ్వాసం పెట్టుకుంటే అవి నిన్ను నీ అంతిమ యాత్ర ముగిసే వరకు నిన్ను కొనసాగించవు దేవుని వాక్యం మీద మనం విశ్వాసం పెట్టుకోవాలా ఆ వాక్యంలో మనం జీవిస్తే ఎప్పుడైతే నువ్వు ఆయనలో జీవిస్తే నీలో ఆయన ఉంటాడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తుండడు ప్రభు కాబట్టే చూడండి కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండో వచనంలో పైనను వాటి మీదనే కానీ భూ వాటి మీద మనసు పెట్టుకునకుడి ఎందుకు భూ వాటి మీద మనసు పెట్టుకునకుడి అంటే నువ్వు మరణించిన వాడివి కదా ఈ లోకంలో అంటే పాపముల విషయమై నువ్వు మరణించిన వాడివి ఆయన నీతి విషయంలో నువ్వు జీవిస్తే నువ్వు ఇప్పుడు ప్రభులో జీవిస్తుంటే ప్రభు ఈ లోకము శాశ్వత కాలము కాదు కాబట్టి మనల్ని శాశ్వత కాలము ఆయన రాజ్యమే ఆయన లోకమే కదా కాబట్టి దాని మీద నీ మనసు పెట్టుకోమని చెప్తుండు దానిని వెతకమని చెప్తుండు ప్రభు ఎందుకంటే దానిని ఎందుకు వెతకాలంటే చూడండి ఎంతో మంది ఈ రోజు నశించిపోతున్నారా లేదా ఎంతో మంది రక్షణ లేదు చూడండి సేవకులంతా ఎట్లా ఈ రోజు అంతా హేతువాదం అయిపోయింది తర్కవాదాలు చూడండి సహోదరుల ప్రేమ మొత్తం వాక్యంకి అవిధేత కలిగే రకంగా ఈ రోజు లోకం క్రైస్తవ లోకం ఉంది కదా కాబట్టే నువ్వు దాన్ని వెతకాలా కదా ఐక్యతను సమాధానాన్ని నువ్వు తీసుకురావాలా ఎట్లా ఐక్యత సమాధానాన్ని తీసుకొస్తావంటే ఆయన పొందిన గాయాల్లోనే స్వస్థత కదా ఈ వాక్యాలన్నీ నువ్వు చూపించి వాళ్ళకి కనువిప్పు నువ్వు కలుగు చేయాలా వాళ్ళకి చూపిస్తే గాని అర్థం కాదు కాబట్టే చూడండి మన ప్రభు చెప్తుంది ఆయనను వెతకాలా ఆయనను వెతికితే ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు కదా అడుగుడి మీకు ఇయ్యబడు నువ్వు మీకు దొరకబడినాడు కదా ఖచ్చితంగా నువ్వు వెతికితే పౌలు ఆ రీతిగా తీర్మానించి ఆయనను వెతికిండు కదా ఆయన నీతిని రాజ్యాన్ని వెతికిండు చేయగలిగిందా లేదా అదే రీతిగా శిష్యులు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికిండ్రు చేయగలిగ్రా లేదా వాళ్ళు చేయగలిగిండ్రు కాబట్టి సువార్త ఇప్పుడు మన దగ్గరికి రాగలిగిందా లేదా ఇప్పుడు నువ్వు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే ఇప్పుడు ఎవరైతే ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదో రక్షణ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలా ఆ రీతిగా వాళ్ళందరూ రక్షణ పొందాలంటే నువ్వు ఆ రీతిగా ఆయనని వెతికితే ఆయనలో ఆయన విశ్వాసాన్ని నువ్వు ఆధారం చేసుకొని ఆయనలో జీవించడం నువ్వు మొదలుపెట్టి నువ్వు నిరంతరము సిలువ వేయబడుతూనే ఉండాలా కదా కాబట్టే చూడండి ప్రభు చెప్తుండు ఎలయనగా మీరు మృతి పొంది తిరి ఎందుకు భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదంటే ఒకప్పుడు వాటి మీద సంబంధం పెట్టుకున్నాం కాబట్టి వాటిని ప్రేమించినము వాటిని వెంబడించినాం కాబట్టి చూడండి పాపముల విషయంలో మనము ఎప్పుడైతే రక్షణ పొందినామో ఆయన మరణంలో పాలు ఆయన సిలువలో కూడా నువ్వు పాలు పొందినావో నువ్వు జీవించినావో చూడండి రక్షణ పొంది పునరుద్ధరుడై తిరిగి లేచిన తర్వాత కాబట్టి నువ్వు ఈ లోక సంబంధివి కాదు నీ పౌరస్థితి పరలోకమందు భద్రపరచబడి ఉన్నది నీ స్వాస్థ్యము ఆయన అక్కడ దాచిపెట్టిండు కదా కాబట్టే నువ్వు ఈ లోకస్తుడివి కాదు ఈ లోకంలో ఉన్నది కేవలము ఆయన నీతిని రాజ్యాన్ని బతకడం కొరకే ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశము ఆయన చిత్తము నెరవేర్చడం కొరకే అది నెరవేర్చిన దినము నువ్వు ఆటోమేటిక్ గా నీ కాలం ముగించుకొని ఈ లోకంలో నుంచి తిరిగి వెళ్తావు దాని నిమిత్తమే ఆయన తల్లి గర్భంలోనే మనలందరినీ సృష్టించిండు దేవుడు మన ప్రభు కాబట్టే చూడండి ఇక్కడ ఏం జరుతుందంటే ఎల మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన మరణంలో పాల్పొందిన నువ్వు ఆయన మన మరణంలో నువ్వు పునరుద్ధానుడి లేచిన నువ్వు నీ జీవము మన ప్రభు ఎక్కడా దాచిపెట్టిండంట ఆయన దగ్గర దాచిపెట్టిండు మన ప్రభు కాబట్టి మన జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయన ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు కాబట్టి చూడండి ఈ అపోస్తులు కావచ్చు ప్రవక్తలు పితరులు వీళ్ళందరూ ఆయన కొరకు జీవించిన వాళ్ళే ఆయన కొరకు ప్రయాసపడిన వాళ్ళే ఆయన రాజ్యాన్ని వెతికిన వాళ్ళే చూడండి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎన్నో శ్రమలు బాధలు నిందలు అవన్నీ అనుభవించిన వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన మహిమలో ఉన్నారు కాబట్టి ఆయన తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళందరినీ వెంట వస్తాడా లేదా మన ప్రభు కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకవేళ కాలం ముగించుకుంటే నువ్వు కూడా ఆయన దగ్గర ఉండి ఆయన తిరిగి వచ్చేటప్పుడు నువ్వు కూడా వాళ్ళందరితో పాటు కలిసి ఈ లోకానికి వస్తా కాబట్టి చూడండి రోమీలకు రాసిన పత్రికలో మన ప్రభు చెప్తుండు రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యంలో ఒకటో వచనంలో అట్లనగా రాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము కదా ఆయన ఎందుకు సిలువ మోసిండు ఆ మ్రాని మీద అంటే నువ్వు పాపముల విషయంలో చనిపోయి నువ్వు నీతి విషయంలో జీవించాలా నువ్వు నీతి విషయంలో జీవించిన నువ్వు ఆయనని పోలి ఆయన అడుగుజాడల ఎందు నువ్వు నడుచుకోవాలా ఆయనని వెతకాల కాబట్టి మనమంతా పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసము పొందితమని మీరు ఎరుగరా చూడండి ఎందుకు ప్రభువు మీరు మృతి పొందితి మీ జీవము పరలోకమందు దేవుని దద్ద దాచబడి ఉన్నదంటే నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందినావో బాప్తిజం పొందినావో చూడండి మనమందరము ఈ లోకంలో సమాధి చేయబడిన వాళ్ళమే కాబట్టి ఆయన మరణంలోకి మనమందరము పాలు పొందినాము కాబట్టి కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకునినట్లు మనము బాప్తిజం వలన మరణంలో పాలు ఆయనతో కూడా పాతి కాబట్టి ప్రభు చెప్తుంది మనము ఎందుకు తలశీల పత్రికలో ఆయన మన ప్రభు చెప్పిండు మూడో అధ్యాయము మూడో వచనంలో ఎలా మీరు మృతి పొందిత్రి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉందంటే మనమందరము ఆయన మరణంలో పాల్పొంది ఆయన ఎట్లా మన ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిండు నువ్వు అట్లా లేచినావు కాబట్టి చూడండి ఇక మీదట నువ్వేం ఆధారం చేసుకోవాలా ఈ లోకంలో అంటే ఆయన విశ్వాసముని నువ్వు ఆధారం చేసుకొని ఆయన విశ్వాసంలో నువ్వు జీవించాలా అప్పుడే నువ్వు ఈ లోకంలో నిలబడగల ఆయన విశ్వాసాన్ని ఆధారం చేసుకోకపోతే చూడండి నువ్వు ఈ లోకస్తుడు కాదు కాబట్టి సైతాన్ ఏం చేస్తాడు నీ మీద విరుచుకు పడతా ఉంటాడు ఎందుకు నిన్ను మళ్ళీ ఈ లోకానుసారంగా మార్చడానికి కానీ నువ్వు వాడు వేసే ఎన్ని కుయ్త్తులైనా నువ్వు జయించాలంటే కేవలం ఆయన విశ్వాసంలో మనం జీవిస్తేనే ఆయన ఆయనలోనే మనం జీవించాలా అందుకే ఆయనని ఆధారం చేసుకోవాలా ఈ వాక్యమే నీకు రెండంచులకు అడ్గం కదా ఇంకా వేరే ఏది నువ్వు ఈ లోకంలో జయించలేవన్నట్టు కదా మన ప్రభు కూడా ఆయన సేవా పరిచర్యలో ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకోండు కాబట్టి ఆయన ఆ పరిశైలు శాస్త్రాలు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆయన సాత్వికముతోనే సమాధానం చెప్పిండు ప్రభు అందుకే మిమ్మల్ని అడిగే ప్రతి హేతువుకి మీరు సాత్వికముతో వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ఆయనని పోలి నడుచుకుంటే మనము కూడా అలానే చేస్తాం కాబట్టి ఎందుకు ప్రభు ఈ మాట చెప్తుందంటే మనమందరము పాతి పెట్టబడిన వాళ్ళము పాతి మనము తిరిగి పునరుద్ధానుడై లేచిన మనము ఈ లోక సంబంధమైన వాళ్ళము కాదు కాబట్టే మన పౌరస్థితి పరలోకమంది ఉంది కాబట్టే మనము ఆయనని వెతికితే ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే ఆయన విశ్వాసంలో నువ్వు జీవిస్తే నీలో ఆయన జీవిస్తే ఈ లోకంలో నీకు వచ్చే ఎన్ని శ్రమలైనా బాధలైనా ఏవైనా కానీ నీ సేవలో ఆటంకాలు కావచ్చు ఏవైనా కానీ వాటి అన్నిటినీ నువ్వు జయించగలుగుతావు ఎప్పుడంటే ఆయన విశ్వాసంలో నువ్వు జీవించినప్పుడే ఆయనలో నువ్వు జీవించాలా ఆయన నీలో ఉన్నప్పుడే కాబట్టి అప్పుడే మనం జయించగలమన్నట్టు లేకపోతే జయించడం అనేది అసాధ్యం ఎందుకంటే ఈ లోకంలో మనం జయించాలంటే ఈ లోకంలో ఆయనని స్వార్థ నీతిని మనం అంటే మనము ఆయనలో జీవించాల ఆయన మనలో జీవించినప్పుడే సమస్తమును చేయగలవన్నట్టు కాబట్టి ఇక్కడ ఆరో అధ్యాయం ఎనిమిది వచనంలో మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు కదా దేనికైనా కానీ ఎందుకంటే ఎప్పుడైతే ఈ లోకంలో చనిపోయిన నువ్వు మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోలేదు కదా నువ్వు ఎట్లా చనిపోతావు కాబట్టి చూడండి చనిపోవడం అంటే శరీర విషయంగా చెప్తలేదు ఆత్మీయ విషయంలో చెప్తున్నా నేను ఆత్మీయ ఇది ఆత్మీయ పోరాటం కాబట్టి శరీర సంబంధిగా నువ్వు చనిపోడం కాదు నీ ఆత్మ ఆయనలో ఎప్పుడైతే నువ్వు లేచినావో నువ్వు ఎప్పుడైతే ఆయనని పోలి నడుచుకున్నావో క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరుగు ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము కాబట్టి పౌలు చెప్తుండు గలతీ రాసిన పత్రికలో రెండో అధ్యాయం రెండో వచనము ఇక మీదట జీవించు నేను కాను ఎందుకు పౌలు అంత నమ్మకంగా రూఢీగా చెప్తుండంటే ఆయన మన ప్రభులో జీవిస్తుండు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆయనలో జీవించడం మొదలు పెడతావో ఆయనని వెతకడం మొదలు పెడతావో ఆయనలో నువ్వు ఆసక్తి కలిగి నువ్వు ఈ లోకంలో నిలబడతావో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయనకి జీవితాన్ని నువ్వు ఆయనకి అప్పజెప్పుకుంటావో నీలో ఆయననే జీవిస్తాడు ఆయనని పోలి నడుచుకోవడం అంటే పోలిక ప్రకారంగా నువ్వు నువ్వు అన్నిటినీ తాళగలవు అన్నిటిని సహించగలవు ధైర్యంగా ఈ లోకంలో నిలబడి ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలవు కాబట్టి పదో వచనంలో ఎల ఆయన చనిపోవుట చూడగా పాపముల విషయమై ఒక్కమారే చనిపోయిను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అందుకే పౌలు చెప్పిండు ఇక మీదట జీవించువాడు నేను కాదంటే ఆయన ఎప్పుడైతే చూడండి ఆయన క్రీస్తు దేవుడు నమ్మని ఆయన ఆయన సేవకుని అడ్డగిస్తున్న ఆయన ఆయన బిడ్డలను హింసిస్తున్న ఆయన వాళ్ళని శ్రమంలోకి నడిపిస్తున్న ఆయన ఎప్పుడైతే ఆయన స్వరం విన్నాడో అయన ఎప్పుడైతే మన ప్రభువునే రక్షకుడని ఆయననే దేవుడని అంగీకరించిండో పౌలు ఆయనకున్న గుడ్డితనంకి స్వస్థత కలిగిందో ఎప్పుడైతే ప్రభువులో ఆయనను తెలుసుకున్నాడో ఇంకా ఆయన జీవితము ఇంకేమైపోయింది ఒకసారే కదా పౌలు రక్షణ పొందక ముందే పౌలు జీవితము అలా ఉంది కానీ రక్షణ పొందినాక పౌలు ఆయనలో జీవించడం మొదలుపెట్టిన పౌలు ఎట్లా సేవ చేయగలిగండు ఎట్లా ఆయన కొరకు నిలబడగలిగిండు ఎట్లా ఈ పత్రికలన్నీ రాయగలిగిండు ఎట్లా ఈ సంఘాలన్నిటినీ హెచ్చరించగలిగిండు ఆయన విశ్వాసంలో జీవించిండు ఆయనలో జీవించండు మనం కూడా ఈ రోజు జీవిస్తున్నామంటే ఈ లోకాన్ని ఆధారం చేసుకొని నువ్వు జీవిస్తే నీకున్న ఆస్తిని చూసా లేదా నీకున్న ఉద్యోగాన్ని చూసో లేదా నీకున్న ఏది ఆధారం చేసుకున్నా అవన్నీ నిన్ను నిలబెట్టలేవు ఆయనలో జీవించడం మొదలు అది నీకు శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి పౌలు కూడా ఆ రీతిగానే ఆయనలో జీవించండు కాబట్టి చెప్తుండే నేను క్రీస్తుతో కూడా సిలవ వేయబడి ఉన్నాను ఎందుకు ఆయన శిలవ వేయబడి ఉన్నాడంటే ఆయన ప్రతి దినము ఆయన భారాన్ని మోస్తుందా లేదా ఈ రోజు ఆయన భారాన్ని నువ్వు కూడా మొయ్యాలా లేదు ఆ శివ భారాన్ని ఆ శిలువ భారాన్ని నువ్వు మొయ్యాలంటే నేను ఉపేక్షించుకోవాలి కదా ఈ లోక సంబంధమైన వాటిలాగా ఉంటే ఈ లోక సంబంధమైనలాగా మనం జీవిస్తే వాటి మీద మనసు పెట్టుకొని వాటిలో ఆనందము వెతుకుతుంటే మనము ఎట్లా ఆయన సిలువని మనం మొయ్యగలుగుతాము ఆయన భారాన్ని మొయ్యగలుగుతాము ఆయనలో నువ్వు ఆనందించడం మొదలు ఆయనలో నువ్వు సంతోషించాలా ఆయనలోనే నువ్వు జీవించాలా ఆయననే ఆధారం చేసుకొని నువ్వు ధైర్యంగా ముందుకు వెళితేనే ఆయన భారాన్ని మనం మొయ్యగలం ఆయన ప్రేమ నీకుంటే ఈ లోకంలో ఉన్న ఏవైనా కానీ నిన్ను ఏమీ చేయలేవు కదా క్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాపుతుంది కాబట్టి చూడండి పౌలు ఎందుకు ఇంత గట్టిగా చెప్తుండే ఆయన సిల్వ వేయబడి ఉన్నాడు ఇక మీదట నేను జీవించి నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుతున్నాడు కాబట్టి ఈరోజు పౌలు చెప్తున్న సాక్ష్యం మనము కూడా చెప్పాలి ఎట్లా అంటే పాపముల విషయమై చనిపోయిన మనము ఆయనలో జీవించినప్పుడు నువ్వు కూడా చెప్పగలవు ఇక మీదట జీవించేది నేను కాదు నాలో క్రీస్తే జీవిస్తుందని ఎందుకంటే నువ్వేం చేసినవు సంపూర్తిగా ఈ లోకంలో నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకుంటే అప్పుడు చెప్పగలవన్నట్టు నేను క్రీస్తులో జీవిస్తున్నాను క్రీస్తు నాలో ఈ లోకంలో నువ్వు ఈ లోకం రీతిగా నీలో ఉంటే గుణగణాలు ఈ లోకం రీతిగా నీ ఉంటే నువ్వు ఎప్పుడు నీకు అలాంటి సాక్ష్యం రానే రాదు కదా కాబట్టి ప్రభు చెప్తుండు ఈయన పైననే వెతికిండు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికిండు కాబట్టే పౌలు చెప్తుండు ఇక మీదట జీవించేవాడును నేను కాదు క్రీస్తు నా ఎందు జీవించుచున్నాడు కాబట్టే మనలో కూడా ఆయన జీవించినప్పుడే ఆయన విశ్వాసంలో నువ్వు అప్పుడే ఈ లోకంలో ఆయన భారాన్ని మోయగలవు ఆయన కొరకు సాక్షిగా నిలబడగలవు ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలవు కాబట్టే పౌలు చెప్తుండు క్రీస్తే నా ఎందు జీవించుతున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము కాబట్టే ఈ లోకంలో నువ్వు ఉండాలంటే నీకు శరీరం కావాలా కాబట్టి చూడండి అది అధికారం కాబట్టి అది న్యాయం కాబట్టి శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని విశ్వాసము వలన జీవించుతున్నాను కాబట్టి ఈ శరీరమందు జీవించే కాలము ఆయన ఈ లోకం కొరకు ఈ లోకంలో పరువు కోసము లేదా ఈ లోకంలో డబ్బుల కోసమో లేదా ఈ లోకంలో గుర్తింపు కోసమో లేకపోతే ఈ లోకంలో ఐశ్వర్యవంతుడు అవడానికి ఈ పవులు ఆయన శరీరంలో జీవిస్తుంది ఆయన కోసం కానే కాదు ఎందుకొరకు ఆయన శిల్వం కదా కాబట్టి చూడండి నన్ను ప్రేమించి పౌలు ఎందుకు నన్ను ప్రేమించిండే మన ప్రభు ఎట్లయితే మనల్ని ప్రేమించిండు మన కొరకు బాధపడి నిందలు ఆయన సిల్వ శ్రమను కూడా సహించి ఆయన ఎట్లా మన కొరకు ఎంతగానో హింసింపబడి దూసింపబడి కూడా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని రక్షించకుండా లేదా కాబట్టి నన్ను ఎట్లయితే మన ప్రభు రక్షించుకున్నాడో ఇప్పుడు నేను కూడా అనేకులని ఆయన నా పట్ల చూపించిన ప్రేమ ఆ ప్రేమ పొందుకొని నేను కూడా అనేకులని రక్షించాలా కాబట్టి దాని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నాకు అవి ఏవి నన్ను ఎడబాపవు ఎందుకంటే ఎన్ని శ్రమలున్నా కానీ ఆయన ఆ ప్రతి శ్రమలో ఆదరిస్తాడా లేదా పేతుర్ని చరసాలలో వేస్తే సంఘమంతా అత్యాసక్తితో ప్రాథం చేస్తే చరసాల బదలైందా లేదా ధాన్యాలని సింహాల బోనులో వేస్తే ఆయన ఎట్లా విశ్వాసంతో జయించగలిగిండా లేదా ఏబుకి భయంకరమైన శ్రమలు వస్తే ఏబు జీవించగలిగిండా లేదా వీళ్ళందరూ ఆయనలో జీవించినారు నువ్వు కూడా ఆ రీతిగా జీవించాలా ఆ రీతిగా జీవించకపోతే నువ్వు ఈ లోకంలో నిలబడము అది అసాధ్యమే ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత కాలం నువ్వు భయంతోనే ఉండాలి ఆయనలో లేకపోతే మనలో భయమే వస్తుంది మనలో పిరికితనమే వస్తుంది కాబట్టి ఆయనలో మనం జీవించినప్పుడే ఎందుకంటే ఆయనలో జీవిస్తే ఆయనలోనే విశ్వాసం ఉంది కదా ఆ విశ్వాసము నీలో ఉంటే నువ్వు ధైర్యంగా ఉండాలి అందుకే మన ప్రభు ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహములు కాబట్టి ప్రేమ అంటే ఎట్లా నన్ను ప్రేమించి పౌలు చెప్తుండో నన్ను ప్రేమించి నన్ను రక్షించుకోండో నా నేత్రాలకు గుడ్డితనం ఉన్న నేత్రాలకు స్వస్థత ఇచ్చి నేను చూడగలిగేలాగా ఆయననే దేవుడని తెలుసుకునేలాగా నాకెట్లయితే ఆయన స్వస్థత ఇచ్చిండో నేను కూడా అదేలాగా అందరినీ ప్రేమించాలా కాబట్టి అలాంటి ఆత్మ కాబట్టి ప్రేమ మనలో ఉండాలా తర్వాత శక్తి కాబట్టి పౌలు సేవా జీవితంలో ఎంతో శక్తితో చేసిండా లేదా పేతులు కానీ శిష్యులు కాని ఇంద్రియ నిగ్రహములు ఇంద్రియ నిగ్రహములు అంటే ఏంది సెల్ఫ్ కంట్రోల్ ఆశా కాబట్టి వాళ్ళని అడిగే హేతువులు కావచ్చు వాళ్ళకు శ్రమలు కావచ్చు వీటన్నిటిని వాళ్ళు శరీరాన్ని జయించగలిగినారు ఈ శరీరాన్ని మనం జయించినప్పుడే నువ్వు క్రీస్తులో జీవించగలవు లేకపోతే నువ్వు జీవించడం అనేది అసాధ్యమే ఎందుకంటే మన శరీరంలో మనం ఉంటే శరీరంలో దానిలో మనం జీవిస్తే మనలో కోపం ఉంటుంది ద్వేషం ఉంటుంది కుల్లు ఉంటుంది అసూయ ఉంటుంది ఎదుటి పట్ల మన హృదయం అంతా ఎట్లా అప్పుడు నువ్వు కఠినమైన మనస్కు ఎట్లా ప్రభుని పోలి నడుచుకుంటాం కాబట్టి ప్రభు ఎక్కుందంటే మనము ఆయనలో జీవించాలా నాకు ఎందుకు ఈ వాక్యము ప్రభు చూపించిండంటే ఇంతకాలం నువ్వు వేటిని ఆధారం చేసుకున్నావు ఇప్పటి నుంచి నువ్వు నన్ను ఆధారం చేసుకుంటేనే నువ్వు నిలబడగలవని చెప్పిండు ప్రభు ఎందుకంటే ఆయన ఆధారం చేసుకోకపోతే ఆయన విశ్వాసంలో మనం జీవించకపోతే ఆయనలో ఉండకపోతే ఆయనకి మనం సమర్పించుకొని ఆయనని వెతకపోతే ఈ లోకంలో రక్షణ పొందిన మనము ఈ లోకస్థులం కావదు కాబట్టి సైతాను మనల్ని ప్రతి విషయంలో అటాక్ చేస్తాడా లేదా వాడు ప్రతి విషయంలో నీ మీద విరుచుకుపడతాడు ఎందుకంటే నువ్వు ఈ లోక సంబంధమైన వాడివి కాదు కాబట్టే వాడు నీ మీద విరుచుకు పడతాడు నువ్వు అదే ఈ భూలోక సంబంధమైన వాటిని వెతికి ఆ ప్రకారంగా ఉండు నీ జోలికి రానే కదా కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే పౌలు చెప్తుండు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా ఎందుకు ఆయన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై మనమందరం జీవించినట్లు ఆయన ఆ శిలువ మీద ఆ మ్రాను మీద మన పాపాలు మోసిండా లేదా సేమ్ అదే తీర్మానం పౌలు కలిగి ఉన్నాడు కాబట్టే చెప్తున్నాడు నన్ను ఎట్లా ప్రేమించిండో నా కొరకు ఆయన ఎట్లా శిల్వ మీద మాను మీద మోసి నా పాపముల విషయమై ఆయన నన్ను రక్షించుకున్నాడో నేను ఇప్పుడు అనేకులని రక్షించాలా కాబట్టి ఆయన శిల్వ భారాన్ని ఇప్పుడు నేను మొయ్యాలా అని పౌలు తీర్మానించుకున్నాడు తీర్మానించుకుంటే నడిపించేది ఆయననే కదా నువ్వు నిజంగా ఆయనలో విశ్వాసంలో జీవించడం నువ్వు మొదలు నిన్ను ఎట్లా ఆయన సాధనంలాగా వాడుకుంటాడా లేదా కాబట్టి ఈరోజు వెంబడిస్తున్న మనము చూడండి మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయి ఈ లోక సంబంధమైన ప్రార్థనలే మనం ప్రార్థన చేసినా అదే ఉంటుంది ప్రార్థన పెట్టించుకున్న అదే ఉంటది అన్ని ఈ లోకం మీదనే ఉన్నాం కానీ ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలా ఆయన శక్తి పొందుకోవాలా ఈ లేఖనాలు అర్థం చేసుకోవాలా ఇటు ఈ లోకానికి వివరించి చెప్పాలా నన్ను ఎట్లా ప్రేమించి నన్ను రక్షించకుండా నేను అనేకులని రక్షించాలా అనేకులకి నేను సువార్త ప్రకటించాలా అన్ని ప్రయాసంతో మనం ఎప్పుడు అడగమన్నట్టు ప్రతి విషయంలో మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించేది ఈ లోక సంబంధమైన వాటిలో థ్యాంక్స్ చెప్తున్నాం అయిపోతుంది ఎందుకు ప్రభు ఈ మాట చెప్తుందంటే మీ విశ్వాసము మనుషులని ఆధారం చేసుకోవద్దు ఆయన మీద ఆధారం చేసుకోవాలా ఎప్పుడైతే చూడండి మన ప్రభు బాధపడి శ్రమపడి ఎట్లయితే దేవునికి అప్పజెప్పుకోండో నువ్వు కూడా అలా అప్పజెప్పుకున్నప్పుడే నువ్వు ఆయన ఇల్లంతటిలో నమ్మకంగా మోసే ఉన్నట్టు నువ్వు కూడా ఉండాల మోసే తీర్మానం కూడా అదే నేను ఆయన ఏం చేసిండు రాజాజ్ఞకి కూడా భయపడలేదు ఆ రాజకుమార్తె కొడుకు అనిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఏలోకపోగాల అనుభవించుట కంటే క్రీస్తు విషయంలో నింద అనుభవించ అలాంటి తీర్మానం ఉన్న దేవుడు పట్టుకుంటాడు కదా చూడండి ఈ లోకం ఈ లోక రాజపోగాలే కదా ఆయన భూలోక సంబంధమైన వాటిని వెతికితే మోషే ఎట్లా ఆయన వాడుకునేవాడు ఆయన ఆయన తీర్మానం అలా లేదు కదా చూడండి ఎబ్రియలకు రాసిన పత్రిక వాక్యము ఎబ్రియలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదకొండో అధ్యాయంలో ఉంది ఇక్కడ ఇరవై మూడో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి కాబట్టి విశ్వాసము కాబట్టి పౌలు ఆయన విశ్వాసంలో జీవించిండు దానియలు ఆయన విశ్వాసంలోనే జీవించండు ప్రతి ప్రవక్త ప్రతి ఒక్కరు చూడండి ప్రతి ఒక్కరు ఆయన విశ్వాసంలో జీవించితేనే నువ్వు నిలబడగలవన్నట్టు నువ్వు లేకపోతే నువ్వు నిలబడలేవు ధైర్యంగా ఉండలేవు ఎందుకంటే పిరిగితనం వస్తుంది శిష్యులు కూడా ఆయన వెమడించినప్పుడు ఎక్కడ ఉన్నారు ధైర్యంగాలంటే లేరు ఎప్పుడైతే ఆయన మరణించిన తర్వాత ఆయన ఆత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు బలవంతులైనారు ధైర్యవంతులైనారు అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళగలిగినారు కాబట్టే చూడండి మన విశ్వాసము మన ప్రభువులో ఉండాల ఆయనలో ఆయన విశ్వాసంలో నువ్వు జీవించినప్పుడే ఈ లోకంలో ఎన్ని వచ్చినా నువ్వు ఎదుర్కోగలుగుతావు కాబట్టి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి కాబట్టి చూడండి దేవుని ప్రజలతో కాబట్టి పౌలు తీర్మానం కూడా అదే నన్ను ఎట్లా ప్రేమించిండో నా కొరకు ఎట్లా ఆయన సజీవంగా దేవుడికి సమర్పించుకొని బాధపడి నిందల ఆయన శిలువలో నా పాపమ్ల విషయమై మోసి నన్ను ఆయన పరిశుద్ధపరిచిండో ఇప్పుడు నేను ఆ శిల్వ మొయ్యాలా కాబట్టి ఆ శిల్వ ఇప్పుడు నేను మొయ్యాలా అని పౌలు తీర్మానము అదే రీతిగా మోసే తీర్మానం కూడా ఆయన ప్రజలతో శ్రమ అంటే ఆయన బిడ్డలను రక్షించుకోవాలా కాబట్టి ఐగుప్తు నుంచి వాళ్ళందరినీ దేవుడి దగ్గర నడిపించాలంటే ప్రతి విషయంలోనే శ్రమ కదా బట్ అన్నిటినీ తాళగలగల కాబట్టి దాని విషయంలో వచ్చే నిందలైనా శ్రమలైనా అవి ఏవైనా కానీ గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు మోస కదా కాబట్టి చూడండి ఆ రీతిగా మోస ఎంచుకున్నాడు కాబట్టి పౌలు మన ప్రభు సాక్ష్యమించగలుగుతున్నాడు చూడండి ఎక్కడంటే ఎబ్రివెల్ రాసిన పత్రిక మూడో అధ్యాయంలో రెండో వచ్చినాం పౌలు చెప్తుంది ఇక్కడ దేవుని ఇల్లంత ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఎట్లా మన ప్రభు చూడండి ఇక్కడ సాక్ష్యం ఇస్తుందా లేదా మోసే గురించి మోసే నమ్మకంగా ఉన్నాడా లేదా ఎందుకు నమ్మకంగా ఉండంటే చూడండి యహలోక భోగాలు అనుభవించుట ఆయన ప్రజలతో శ్రమ పడిన మేలని ఎంచుకున్నాడు పౌలు కూడా అదే కదా నన్ను ప్రేమించి నా కొరకు సమర్పించుకున్న ఆయన శిలువ నేను మొయ్యాలా ఆయన విశ్వాసంలో నేను జీవించాలా ఆయన నీతిని రాజ్యాని వెతకాలా అని పౌలు కూడా ప్రయాసపడి కాబట్టి నా కొరకు నీతి కిరీటం ఉంచమడి ఉన్నదని గొప్పగా సాక్ష్యం ఇవ్వగలిగిండా లేదా అనేక సంఘాలను స్థాపించగలిగిండు అనేక సంఘాలను హెచ్చరించగలిగిండు అనేకులని రక్షణలోకి నడిపించగలిగిండు చూడండి ఆయన జీవిత ఆయన కొరకు నిలబడిండా లేదా పౌలు కాబట్టి ఇక్కడ మోస కూడా ఆయన ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నడా లేదా కాబట్టి మనలో నిజంగా నమ్మకమైన నమ్మకం అంటే ఏంది ఇప్పుడు నీకు ఒక పని అప్పజెతే ఒక ఇల్లే నీకు ఇచ్చిపోతే నమ్మకంగా ఉండడం అంటే ఏంది నువ్వేం చేయాలా ఆ ఇల్లు ఇంటిని ఇచ్చిపోయిన వాడు ఆ ఇంటిని ప్రేమించిండో నువ్వు ఆ ఇల్లుని అలా ప్రేమించాలి కదా అది నమ్మకం అంటే ఎట్లా ప్రభు ఈ లోకాన్ని ప్రేమించి అనేకులు నశించిపోతున్నారు వాళ్ళందరి బాధపడి శ్రమలు పడి ఆయన ఎట్లయితే ఎన్నో ఆ సిలువలో ఆయన మాను మీద మన పాపాలు మోసిండో మనల్ని రక్షించుకుండో ఈ రోజు ఆయన ఇల్లులో నువ్వు నమకంగా ఉండడం అంటే నువ్వు చేయాల్సిన పని కూడా ఇదే ఆయన శిలువ నువ్వు మొయ్యాలా ఆయన శిలువ ఈ లోకంలో ఉన్న అనేకుల కొరకు పాపాల కొరకు ఆయన మోసి ఇప్పుడు నువ్వు ఆ భారాన్ని మోయడం అంటే నువ్వు అనేకుల కొరకు నువ్వు ప్రయాసపడాలా అంటే అంతగా నువ్వు మోసలో నమ్మకంగా ఉండాలా మోసే ఉన్నాడు కాబట్టే దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు మోసే దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా మన ప్రభు కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే కదా నువ్వు నమ్మకంగా ఉండి ఆయన విశ్వాసంలో నువ్వు జీవించడం మొదలుపెట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోతే సమస్తము నీ చేత ఆయననే చేపిస్తాడు అందుకు చెప్పిండు ప్రభు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కదా ఈ లోకంలో ఉన్నది దుష్టుడే నీలో ఉన్నది క్రీస్తు అన్నట్టు కాబట్టి క్రీస్తు అన్నిటిని తాళగలుగుతాడా లేదా అన్నిటిని సహించగలుగుతాడా లేదా అన్నిటిని భరించగలుగుతాడా లేదా అన్నిటిలో బాధపడిందా లేదా నీ జీవితం అలా ఉన్నా కానీ మనం కృంగిపోము చెలించము కదా కాబట్టి మన ప్రభు చెప్తుంది సమస్తమును కట్టినవాడు దేవుడే కాబట్టి నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉండాలా ఆయన విశ్వాసంలో జీవించాలా ఆయనలో నువ్వు బ్రతికినప్పుడు నువ్వు సమస్తము చేయగలవు ఆయన ఇల్లు అంటే ఆయన బిడ్డలకే సాదృశ్యం దానిని నువ్వు కట్టగలవన్నట్టు కాబట్టి ఇంటికంటే దానిని కట్టిన ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన కూడా మోసే కంటే ఎక్కువగా మహిమకు అరుగుడుగా కాబట్టి చూడండి ఎందుకు ఈ వాక్యం మన ప్రభు చెప్తుందంటే మోషే ఎట్లయితే ఆయన ఇల్లు నమ్మకంగా ఉండి కట్టిండు చూడండి పౌలు ఎట్లయితే తీర్మానించుకొని వెళ్ళిండో మన ప్రభు ఎట్లయితే వెళ్ళిండ్రో చూడండి మనలో కూడా అలాంటి ప్రయాసం ఉంటే మనము కూడా అలిసిపోము సొమ్మశిల్లము విసుగు చెందనే చందం కదా కదా విసుగు ఎప్పుడు వస్తుంది అనేకులు నీ గురించి నెగిటివ్ చెప్తుంటే వస్తుందా లేదా అనేకులు నీ గురించి చెడుగా మాట్లాడితే విసుకు వస్తుంది కానీ నువ్వు విసుగు చెందాల్సింది అవసరం లేదు కదా నువ్వు వాళ్ళని చూసి ఆధారం చేసుకొని ముందుకు పోతున్నావా క్రీస్తుని ఆధారం చేసుకొని ముందుకెళ్తున్నావా కాబట్టి చూడండి నీ విశ్వాసం ఎవరి మీద ఉంది మనుషులను చూస్తే వాళ్ళు నిన్ను చూసి ఏలన చేస్తారనో లేదా నిన్ను చూసి నవ్వుతారనో లేదా నీ మీద నిందలు మోపుతారేమో నీ గురించి చెడుగా చెప్తారనో లేదా నిన్నేదో హింస పెడతారనో శ్రమ పెడతారనో నిన్నేదో చేస్తారని నువ్వు అనుకుంటే నువ్వు వాళ్ళని ఆధారం చేసుకొని వాళ్ళని చూస్తే నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేవు కదా క్రీస్తులో నువ్వు జీవించాలా ఆయన విశ్వాసంలో జీవించాలా అప్పుడే నువ్వు ఆయన కొరకు నిలబడగలవన్నట్టు అప్పుడే నువ్వు అన్నిటిని తాళగలవన్నట్టు అన్నిటిని సహించగలవన్నట్టు అందుకే చూడండి మన ప్రభు చెప్తుంది మనిషుల జ్ఞానము ఆధారం చేసుకోవద్దు మనం దేవుణ్ణి ఆధారం చేసుకోవాలా ఎందుకంటే చూడండి పన్నెండవ వచనంలో సహోదరుల జీవు జీవము గల దేవుణ్ణి విశ్వాసము లేని దుష్ట మీలో ఎవని ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త చూచుకొనుడి కది కాబట్టి చూడండి ఎప్పుడు మనం విశ్వాసంలో పడిపోతామో చూడండి విశ్వాసంలో పడిపోవడం అంటే వాక్యం ప్రకారంగా లేవన్నట్టు క్రీస్తు మాటలు వింటేనే నీకు విశ్వాసం వస్తుంది కదా దేవుని వాక్యం వింటేనే నువ్వు బలపరచబడతావు దేవుని వాక్యం వింటేనే నీ నీ హృదయానికి సమాధానం వస్తుంది నీకు ఆదరణ వస్తుంది ఎందుకంటే ఈ వాక్యమే దేవుడు కాబట్టి కదా కాబట్టి జీవం గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము చూడండి విశ్వాసము లేని దుష్ట హృదయం అంటే చూడండి మనుషులను చూస్తే మనుషుల విధానాలు చూసి వాళ్ళేదో అంటారని వీళ్ళేదో అంటారని వాళ్ళు ఏదో మాట్లాడతారని ఇవన్నీ చూసుకుంటే నువ్వు చలించినావనుకో నువ్వు చలించకూడదు క్రీస్తు నీలో జీవిస్తే నువ్వు ఆయన విశ్వాసంలో జీవిస్తే ఒకవేళ చలి చలించిన అనుకో నువ్వు ఆటోమేటిక్ ఆయనలో నుంచి పడిపోతే నీకు ఇక దుష్ట హృదయమా కదా క్రీస్తు నాలో జీవిస్తున్నాడని చెప్పిండు పౌలు క్రీస్తు లేకపోతే నీ హృదయంలో ఇంకా ఎవరుంటారు తైతానే ఉంటది అపవాది ఉంటాడు అప్పుడు నీలో దుష్ట హృదయం వస్తుందా లేదా కాబట్టి మీలో ఎవని అందైనా నువ్వు ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూచుకొని పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడైను కఠినపరచుకుండనట్లు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకునడి కాబట్టి ఎల ఎనగా నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము ముట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారణమై ఉందము కాబట్టే నీ విశ్వాసం ఎట్లా ఉండాల దృఢంగా ఉండాల దృఢంగా ఉండాలంటే ఈ రోజు గోడలకి దృఢంగా ఉండాలంటే సిమెంటు గట్టిది గడతారు కదా గట్టి పిల్లర్లు వేస్తారు గట్టిగా కంకరేస్తారు ఏదేదో చేస్తారు కదా స్థిరత్వం కోసం నువ్వు క్రీస్తులో నిలబడాలంటే దృఢంగా ఉండాలంటే నీ విశ్వాసం ఎట్లా ఉండాలా ఆయనలో పాలిన ఉండాలంటే నీ విశ్వాసము అంతకు మట్టుకు అది గట్టిగా నువ్వు చేపట్టాలా నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవాలా ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్ళాలా కదా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే వైపు చూడాలని ఎందుకు వాక్యం పౌలు చెప్పిండు హెబ్రిల్ పత్రికలు ఆయన వైపు చూస్తేనే నువ్వు దృఢంగా ఉండగలవన్నట్టు ఎన్ని వచ్చినా చలించవు ఎందుకంటే అయన ప్రేమ నీ మీద ఉంటే నీకు ఏమి ఉంటది వస్త్రహీనత పేదరికం నిన్నేమన్నా చేస్తుందా కరు పేదరికమే నిన్నేమన్నా చేస్తదా ఉపద్రవం నిన్ను చేయలేదన్నట్టు తెగుళ్ళు వచ్చినా కూడా నిన్న ఏం ఏది వచ్చినా నువ్వు ఏమి అవ్వ కదా కాబట్టే చూడండి మన విశ్వాసము అంతక మట్టుకు అభివృద్ధి పొందుతూనే ఉండాలా కదా ఈరోజు మనలో నిజంగా అలాంటి అభివృద్ధి ఉందా దేవుళ్ళు మనం అభివృద్ధి ఎప్పుడు వస్తుంది ఆయనలో జీవించడం మొదలు పెట్టినప్పుడే కదా నువ్వు అభివృద్ధి పొందేది ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నావు ఈ లోకంలో నువ్వు అభివృద్ధి పొందాలంటప్పుడు సైకిల్ ఉండేదేమో నడుచుకుని సైకిల్ కొనుక్కున్నావు సైకిల్ కాస్త బండి కొనుక్కున్నావు కారు కొనుక్కున్నావు ఒకప్పుడు రెంట్ ఇంట్లో ఉండేవాడి ఇవన్నీ అభివృద్ధి పొందడమే కదా ఈ లోకంలో ఒకప్పుడు పదివేలు జీతం ఉండేవాడు ఏమైనా ఇరవై వేలు నుంచి యాభై వేలు ఇప్పుడు ఓన్ కంపెనీ పెట్టుకోగల ఇవన్నీ లోకంలో అభివృద్ధి పొందినట్టే కదా కానీ మన ప్రభులో జీవించే మనము ఆయనలో ఎట్లా ఉండాలా నీ అభివృద్ధి అంతకు మట్టు కన్నట్టు కదా అట్లా దృఢంగా అవ్వాలా అప్పుడే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు నువ్వు చలించవన్నట్టు కదా ఎవరెన్ని నీ మీద నేరాలు మోపినా ఎవరెన్ని నిన్ను కృంగదీసినా ఎవరెన్ని నిన్ను ఇదంతా శోధన మనకి కానీ శోధనలను మన ప్రభు జయించిందా శోధన జయించేవాడే కదా జీవ కిరీటం పొందేది కాబట్టి అది నువ్వు పొందుకోవాలా ఆ బహుమానం నువ్వు పొందుకోవాలంటే నువ్వు అన్నిటినీ సహించాలా అన్నిటినీ భరించాలా ఇవన్నీ చేయాలంటే నీకు దృఢ విశ్వాసం ఉండాలా ఇప్పుడున్న విశ్వాసం నీకుంటే సరిపోదు నీ విశ్వాసాన్ని ఇంకా నువ్వు బలపరుచుకోవాలా నువ్వు ఇంకా ఆయనలో సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయనలో జీవించడం మొదలు పెట్టాలా పైనన్న దేవుణ్ణే నువ్వు వెతకాల ఆయనని ఆశ్రయం చేసుకోవాలా ఆయన మీద నీ జీవితము అంటుకట్టబడాలా కాబట్టి అప్పుడే నువ్వు ఏం చేయగలవు ఆయన క్రీస్తులో పాలివారమై ఉండవు ఎట్లా పౌలు పేతులు ఆయన శిష్యులు ప్రవక్తలు వీళ్ళందరూ ఆయనలో పాలివారైనారో నీ స్థానం కూడా అక్కడ ఉంటది మన స్థానము కూడా అక్కడ ఉంటది కాబట్టి ఇక్కడ చెప్తుంది విని కోపము పుట్టించిన వారెవరు మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వారిచ్చిన వారు అందరే కదా ఎవరి మీద నలభై ఏళ్లు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యంలో రాలిపోయను తన విశ్రాంతిలో ప్రవేశింపలను ఎవరి గురించి ప్రమాణం చేశను అవిదేవులైన వారిని గురిచియే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయినారని గ్రహించుతున్నాము కాబట్టి అవిశ్వాసము మనలో ఉండొద్దు ఆయన విశ్వాసంలో నువ్వు జీవించాలా నీ విశ్వాసాన్ని నువ్వు దృఢపరుచుకోవాలా కదా ఆయన వాక్యమే నిన్ను దృఢపరుస్తుంది కదా ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరు ఏమనుకున్నా నువ్వు క్రీస్తులో జీవించడం మొదలు పెడితే నీకు ఇచ్చే బహుమానము ఆయననే ఇవ్వాలా నీకు సాక్ష్యము ఆయననే ఇవ్వాలా నీకు నూతనమైన పేరు ఆయననే పెట్టాలా ఆయన ఆయననే నీకు జీతం ఇవ్వాలా కదా ఇవన్నీ ఇచ్చేది ఆయనే అన్నప్పుడు నువ్వు ఆయనలో జీవించినప్పుడు ఆయనను చూడాలా కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళని ఎందుకు చూస్తున్నామంటే ఇది మన బలహీనత అందుకు ఈ రోజు అనేకులు పడిపోతున్నారు కదా ఎవడు నిన్ను విమర్శిస్తే నీకెందుకు నీ పని నువ్వు చేసుకుంటా పోతావు అన్నట్టు కదా కానీ ఈ రోజు లోకమంతా అట్లా లేదు కదా విమర్శలకు ప్రతి విమర్శ కదా కీడుకి ప్రతి కీడే కదా ఇది వాక్యం చెప్తుందా చేయమని దూషించమని తిరిగి దూషించమని చెప్తుందా మన ప్రభు ఎక్కడన్నా చెప్పిందా నిజంగా క్రీస్తుని పోలి నడుచుకుంటే ఈ రోజు ఇట్లా ఉండదు కదా మన ప్రవర్తన ఇట్లా ఉండదు కదా మన జీవితం మన హృదయం ఇట్లా ఉండదు కదా కాబట్టి చూడండి ఎందుకు మన ప్రభు చెప్తుందంటే వీళ్ళు ఎట్లయితే ఆయన విశ్రాంతిలో ప్రవేశించరో నువ్వు అవిధేయత అవిశ్వాసం ఉంటే నువ్వు కూడా ఆయనకి కోపం తెప్పించేవాడివే ఎందుకు కోపం వస్తుందంటే నేను నిన్ను చూస్తున్నా నువ్వు నన్ను చూసి ముందుకు పొమ్మంటే నువ్వు ఎందుకు ఈ లోకంలో ఉన్న వాళ్ళని చూస్తున్నావు వాళ్ళని చూస్తే ఒక తల వెంట్రుక నువ్వు కదా మోసని నడిపించుకుంటా వచ్చినప్పుడు మోస ప్రభునే చూసిండు ప్రభు మోసనే చూసిండు కదా ఆ సముద్రం అడ్డు వచ్చినప్పుడు వాళ్ళందరూ సనుగుతున్నారు గొనుగుతున్నారు ఎట్లట్లోగా మాట్లాడుతుంటారు కదా ఎందుకంటే భూలకు సంబంధమైన వాళ్ళు కదా శ్రమ వస్తే ఒకలాగా ఉంటది జీవితము సంతోషం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటది కానీ క్రీస్తులో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఒకలాగనే ఉంటారన్నట్టు వాళ్ళు డీవియేషన్స్ ఉండవన్నట్టు రకరకాల మార్పులు కనిపి అన్నట్టు వాళ్ళు వాళ్ళు ఒకేలాగా ఒకే విధానంగా ఉంటారు కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఒకలాగా ఉండరన్నట్టు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీలో గర్వంతో మాట్లాడతావు ఏమి లేనప్పుడు ఏమి లేని వాళ్ళలాగా దేవుడి దగ్గరికి వచ్చినట్టు మాట్లాడతావు తర్వాత కానీ ప్రభువులో ఉన్న వాళ్ళు ఏమి లెక్క చేయరన్నట్టు ఎప్పుడు ఒకలాగానే ఉంటది కాబట్టే చూడండి నీ విశ్వాసము ను కాపాడుకోవాలా అంతకు మట్టుకు నీ నువ్వు అభివృద్ధి పొందాలా ఎట్లా మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడో నువ్వు అంతగా నమ్మకంగా ఉంటే నీ చేత ఆయన ఇల్లు కట్టించుతాడు కదా నీ చేత ఆయన శిల్వ మోపిస్తాడు నీ చేత ఆయన ఆయన సాక్ష్యం కదా నువ్వు మధ్యవర్తి ఉంటే మధ్యవర్తి చెయ్యాలి కదా పని కాబట్టి ఆయన పని ఇప్పుడు నువ్వు చేయాలన్నట్టు ఎవరు ఆయనని వెంబడించే వాళ్ళు ఎవరైనా నేనైనా నువ్వైనా ఎవరైనా కానీ ఆయనలో జీవించాలా ఆయన విశ్వాసంలో జీవించాలా ఆయన చిత్తాన్ని ప్రేమించాలా ఆయన కొరకు నిలబడాలా ఆయన కొరకు నేను ఉండాలని ఎవరైనా తీర్మానిచ్చుకుంటే వాళ్ళకి చెప్తుంది ప్రాభు ఒకటే సమస్తము కట్టేది ఆయననే మోస నిలబడిండు మోస చేత కట్టించిండు పౌలు నిలబడిండు పౌల చేత కట్టించిండు ఆయన శిష్యులు నిలబడ్డరు ఇప్పుడు నువ్వు నిలబడితే నీ చేత కూడా కట్టిస్తాడు కాబట్టి నువ్వు ఆయనలో జీవించడం మొదలు నీలో ఆయన ఉంటే నువ్వు పిరికివాడిలాగా ఉండవు కృంగిపోయి ఏడుస్తూ కూర్చోరు కదా వాళ్ళు వీళ్ళు విమర్శించడను వాళ్ళు వీళ్ళు ఏళ్ళన చేస్తారని వాళ్ళు వీళ్ళు నీ మీద నిందలు మోపుతారు ఎవరిన్ని మాట్లాడినా మూర్ఖంగా మాట్లాడే ప్రతి ఒక్కరి నోరు అజ్ఞానంతో మాట్లాడే ప్రతి ఒక్కరు నోరు నువ్వు ఖచ్చితంగా నోరు మోస్తావా ఎట్లా అంటే నీ సాక్ష్యము నీ పరిచర్య ఆ రీతిగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళందరూ నోరు మూస్తారన్నట్టు వాళ్ళ నోరు మూయడం అంటే వాళ్ళ నోరు పట్టుకొని వాళ్ళని కొట్టడం కాదు నీ క్రియలు నీ విధానము వాళ్ళకి సిగ్గు తెచ్చేలాగా చేస్తుంది కదా కాబట్టి ప్రభు చెప్తుంది ఒకటే మన నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలా నీ విశ్వాసము ఆయనలో జీవించడం నువ్వు మొదలు పెట్టాలా అప్పుడు నువ్వు సంపూర్ణంగా తయారవుతావు పరిపూర్ణంగా క్రీస్తులాగా తయారైతే ఆయన మహిమ నీలో ఉంటే నువ్వు ప్రయాస పడతావు ఆయన సిలువ ఎత్తుకొని నువ్వు మోస్తావు కాబట్టి నువ్వు చనిపోయిన వాడివి మరణం మీద నిన్నేమీ చేయలేదు కాబట్టి నీ మరణం గురించో ఈ లోకంలో నీ జీవితం ఎట్లను నేను ఎట్లా బతకాలో నేను ఎట్లా చేయాలా ఇవి ఏవి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మనం పక్కన పెట్టాలా ఎందుకంటే నువ్వు ఆయనలో జీవిస్తుంటే నీకేం కావాలో ఆయన ఇవ్వడా కదా ఏబ్రియల్ రాసిన పత్రికలో ఉంది వాక్యము ఈ వాక్యం చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను ఏబ్రియల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచనంలో చెప్తుండు ధనాపేక్ష లేని మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి కదా నేనేమైనా ప్రభు అ నిన్నే స్థుతిస్తాను నాకున్నదంతా నువ్వు ఇచ్చింది అని ప్రార్థిస్తుంటే నీకున్నది ఆయన ఇచ్చేండి కదా ఈరోజు పేదరికం ఆ స్థితిలో ఉన్నావు కదా కదా కాబట్టి ఏ స్థితిలో ఉన్నా నువ్వేం చేయాలా తృప్తి పొంది ఉండాలా ఆ స్థితిలో నువ్వు ఆయనకి ఏం చేయాలా థ్యాంక్స్ చెప్పాలా ఆ స్థితిలో కూడా నువ్వు ఆనందించాలా కానీ ఆ స్థితిలో కూడా నువ్వు ఏడుస్తుంటే నీలో థ్యాంక్స్ గివింగ్ అనేది లేదన్నట్టు కృతజ్ఞతా జీవితం లేదన్నట్టు కదా ఎందుకంటే ఇంకా ఏదో ఆశ నీలో ఉంది కదా కదా కానీ మన ప్రభు ఒకటే చెప్తుండ కదా నువ్వు ఆయనలో జీవించడం మొదలు ఆయనలో నువ్వు బ్రతుకుతుంటే నీకు ఏమి కావాలో ఆయన ఇస్తడా లేదా కాబట్టి మనం మన ప్రభు చెప్తుడు ధనాపేక్ష లేని మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నిన్ను ఏ విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి చూడండి నిన్ను ఏ విడువను నిన్ను ఎన్నడు ఎడబాయనంటే కదా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేది ఏది కరువు ఏమన్నా చేస్తుందా వస్త్రహీనత ఏమైనా చేస్తుందా ఉపద్రవం ఏదన్నా చేస్తుందా రోగం ఏదన్నా చేస్తుందా అప్పులు ఏమన్నా చేస్తాయా ఉద్యోగ ఏది నిన్ను ఎడబాయేవు ఎందుకంటే ఆయన ప్రేమ నీకుంది కదా ప్రేమించిన దేవుడే నీ కొరకు బాధపడి శ్రమ ఆయన రక్తాన్నే నీ కొరకు చింతించండు ఆయన ప్రాణాన్నే నీ కొరకు త్యాగం చేసిన దేవుడు నువ్వు ఎందుకు చింతాలా అంటే విశ్వాసం లేదు నీలో నమ్మకం లేదు నాలో కూడా లేదు కాబట్టి ప్రభు చెప్తుండు కదా విశ్వాసం ఉంటే నువ్వు చలించమన్నట్టు నీకు రేపటి గురించి చింతించకూడ అన్నాడు కదా రేపటి దినము అది గతించిపోతుంది అన్నాడు ఏమి తిందమా ఏమి తాగుదమా ఇవన్నీ ఈ లోకమే కదా ఈ లోకంలో ఎట్లా బ్రతకాలనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా ఇవన్నీ నీకు ఉండద్దు కదా నువ్వు ఆయనలో జీవిస్తే ఆయన విశ్వాసంలో జీవిస్తే నిన్ను ఎప్పుడు ఆయన విడవాడు కదా నీకు రోగం వస్తే విడుస్తాడా నీకు అప్పుల్లో ఉండి నీకు నీ పరిస్థితి తినడానికి కూడా లేకపోతే నేను విడిచిపెడతాడా నీ పక్కనే నీలో ఉన్నాడు కదా దేవుడు కానీ అంత విశ్వాసం మనకు లేదన్నట్టు కదా మనకి ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా మనం ఏదో శోధనలు చూసి అవి రాకూడదు ఇవి రాకూడదు అని నువ్వు భయపడుతున్నావు కానీ అవన్నీ ఆమోదించింది ఆయననే కదా ఎందుకంటే నువ్వు ఆయన వారసుడివి కదా ఆయనలాగా నిన్ను జీవించాలంటే ఆయన భయపడతాడా మనం భయపడుతున్నామంటే మనలో నిజంగా ఉందా చెప్పండి దృఢ విశ్వాసము నిజంగా నీ విశ్వాసము ఆయనలో ఉందా నిజంగా నీ విశ్వాసము ఆయనలో జీవించేలాగా ఉందా కాబట్టి భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పైనన్న వాటిని వెతుకడంటే భూలోక సంబంధంలో పెట్టింది నిన్న ఆయననే నిన్ను ఎట్లా పోషించుకోవాలో కూడా ఆయనకు తెలుసు నిన్ను ఎట్లా నడిపించుకోవాలో ఆయనకు తెలుసు నిన్ను ఎట్లా ఆదరించాలో తెలుసు కదా పౌలు ఈ దురాత్మ ఆయనకు ముళ్ళుంటే తీసేయమంటే దేవుడు ఏం చెప్పిండు నా కృప నీకు చాలు అన్నాడు కదా ఆయన కృప ఉంది కదా కాబట్టి నిన్ను విడువడు ఎడబాయాడు కదా కాబట్టి చూడండి మనం ఈ లోకస్తుల్లో వాళ్ళని వీళ్ళని వీళ్ళని చూస్తే మనకేమొస్తుంది నిరాశ వస్తుంది అందుకు మన ప్రభు ఎప్పుడు వాటిని చూడొద్దని చెప్పిండు కదా మనుషులను చూస్తే నీకు నిరాశ వస్తుందా లేదా కానీ దేవుడిని చూస్తే నీ కలిగి ఉన్న స్థితి ఏదైనా కానీ నీకు తృప్తి ఉంటుంది ఈరోజు మన జీవితాల్లో తృప్తి లేదంటే మనము ఆయనలో లేము కాబట్టే చెప్తుండు ప్రభు నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఎన్నడు ఎడబాయను కాబట్టి ఆయన విడిచే దేవుడు కాదు ఆయన ఎడబాయచే దేవుడు కానప్పుడు మనం ఎందుకు మన గురించి ఆలోచించాలా మనం ఇప్పుడు ఆయన గురించి ఆలోచించాలా ఆయన సిల్వ మనం మొయ్యాలా ఆయనలో జీవించాలా ఆయన కొరకు మనం సమర్పించుకోవాలా ఆయన నీతిని రాజ్యాన్ని ధైర్యంగా వెతకాలా ఆయన ఇల్లు మనం కట్టాలా చెదిరిపోయిన గొర్రెలు ఉంటే ఆ గొర్రెలను నువ్వు మంచి కాపరేలాగా ఏం చేయాలా వాటికి మంచి మేత పెట్టి ఆ సీయోను పర్వతం మీదకి నువ్వు నడిపియాలా గొరెలని ఇప్పుడు అవి ఎక్కడెక్కడో అరణ్యంలో కొట్టుకుపోయి ఉన్నాయి కదా వాటి అన్నిటిని నువ్వు తీసుకొచ్చి ఆయన దగ్గరికి నువ్వు నడిపించాల కదా కాబట్టే ప్రభు చెప్తుండు కాబట్టి అక్కడ వాక్యం ఉంది కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను కదా సహాయకుడు ఎవరు నీకు మన ప్రభువే మోసేకి సహాయకుడు ఎవరు మన ప్రభువే పౌలుకి ఎవరు సహాయకుడు మన ప్రభువే కదా కదా శ్రమంలో ఆదరణ ఇచ్చేది ఎవరు ఆయననే ధైర్యం ఇచ్చేదెవరు ఆయననే నువ్వు కృంగిపోయి ఉంటే ఎవరు ఆయననే నువ్వు రోగంతో ఉంటే స్వస్థత ఇచ్చేదెవరు ఆయననే కదా నిన్ను స్థిర ఆయననే నిన్ను అభివృద్ధి ఆయననే అన్ని ఆయననే అన్నప్పుడు చూడండి మనకు ఎందుకు దిగులు చెప్పండి మనకెందుకు కాబట్టి చూడండి దిగులు పడకము భయపడకము నువ్వు సిగ్గు పడనక్కర్లేదు లజ్జ పక్కన వాక్యం ఉందా లేదా ఎందుకంటే ఆయన నీకు సహాయకుడిగా ఉంటే చూడండి చెప్తుండడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యమతో నరమాతృడు ఈ లోక సంబంధమైన వాళ్ళు నీకేం చేస్తారు కాబట్టే నీ విశ్వాసము వాళ్ళని చూసుకోకుండా నీ విశ్వాసము ప్రభుని చూసుకుంటేనే నువ్వు నిలబడగలుగుతావు అంటావు లేకపోతే చూడండి గాలికి కొట్టిపోయే జీవితాలు తుఫాన్ వచ్చి కొట్టుకో ఉంచిందనుకో నీ ఇల్లు సరిగా లేదనుకో ఏమవుతుంది అట్లా ఉంటది వరదలు వస్తే నీ ఇల్లు సరి లేకపోతే ఏమవుతుంది నీ జీవితం కూడా ఆయనలో లేకపోతే ఆయన విశ్వాసంలో నువ్వు జీవించకపోతే నీ విశ్వాసాన్ని దృఢపరచుకోకపోతే అంతకు మట్టుకు నువ్వు అభివృద్ధి ఆయనలో సంపూర్ణంగా పరిపూర్ణంగా నువ్వు మారకపోతే ఆయనని పోలి నడుచుకోకపోతే ఆయనని వెతకపోతే ఆయనలో నువ్వు జీవించడం మొదలు నీ జీవితం గాలికి వానకి కొట్టుకుపోయేలాగానే ఉంటది అప్పుడు నువ్వు ఎట్లా ఆయన కొరకు మనం నిలబడగలుగుతాము కాబట్టి మన ప్రభు చెప్తుండు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కదా భూమి ఆకాశములైనా గతిస్తయము కానీ ఆయన మాట గతించదు కదా నేను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు ఆయననే కదా అలాంటప్పుడు నీకేమైందంటే నువ్వు ఈ లోకంలో ఉన్నావు కాబట్టి నీకున్న రోగాన్ని చూసి నువ్వు నీకున్న అప్పులను చూసి కుంగిపోతున్నావు నీ పరిస్థితిని చూసి కుంగిపోతున్నావు కదా కానీ ఆయన వాగ్దానం మీద మాత్రం నమ్మకం లేదు కదా కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆ నమ్మదగిన దేవుడికి నువ్వు నమ్మకంగా ఉండాలా ఆయనలో నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నీకు ఆయన సహాయకుడుగానే ఉంటాడు నేను భయపడను నరమాత్రుడు కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు నీకేమీ చేయలేరు ఏమి చేయాలన్నా ఆయననే చేయాలా ఎందుకంటే నువ్వు పాతి వాడివి తిరిగి పునరుద్వానుడై లేచిన వాడివి నువ్వు క్రీస్తు వారసుడివి కదా నీ పౌరస్థితి పరలోకమందు భద్రపరిచి ఉంది కదా నీకు ఇప్పుడు తండ్రి ఆయననే కదా నువ్వు కుమారుడివో కుమార్తెవో కదా కాబట్టి నీకు ఏమి ఇవ్వాలన్నా ఆయననే ఇవ్వాలా కాబట్టి ఆయన ఇస్తుండు కాబట్టి నీ స్థితిని చూసి ఏదైనా ఆ స్థితిలో నువ్వు ఆయనకి కృతజ్ఞత చెల్లించాలా ఆ స్థితిలో నువ్వు ఆయనలో ఆనందించాలా సంతోషించాలా నువ్వు తృప్తిగా ఉండాలా కాబట్టి అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము కాబట్టి చూడండి నీళ్ళు అంత మంచి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నువ్వు క్రీస్తులో జీవించినప్పుడే పౌలు అదే అవింది క్రీస్తులో నేను జీవిస్తున్నాను ఇక మీదట నేను జీవించేవాడని నేను కాదు అంటే ఆయన ఆయన కాదు కాబట్టి ప్రభు కాబట్టి చూడండి అంత మంది ఉంటే ఐదు రొట్టెల రెండు చేపలు ఐదు వేల మందికి అయిందా లేదా కదా నీకు వచ్చేది ఇంతైనా కావచ్చు ఎంతైనా కావచ్చు ఏదైనా శాలరీ కావచ్చు ఏదైనా కదా నీ పేదరిక స్థితి కరువు ఏదైనా కదా ఆమె దగ్గర ఎంత పిండి ఉంది ఏలియాబోయి ఇంత పిండిని ఏం చేసిండు ఆ కరువులో చూడండి ఆ కరువు పోయేంత కాలము ఆ పిండి దేవుడు దాన్ని ఏం చేసిండు దీవిచ్చిండా లేదా ఆశీర్వాదించిండా లేదా చూడండి మనము నమ్మాలా దేవుణ్ణి ఆయన నమ్మదగిన దేవుడు కదా ఆయననే స్థిరపరచాలా ఆయన స్థిరపరచిపోతే నువ్వు స్థిరంగా ఉండలేవు నిన్ను దృఢపరిచేది కూడా ఆయననే కాబట్టి ఆయన దగ్గరికి రావాలంటే నువ్వు ఎట్లా ఉండాలా సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలా నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు వాక్యానికి విధేయత కలిగి ఉండాలా నువ్వు వాక్యంలో ఉదక స్నానం చేయబడితేనే నీ విశ్వాసము దృఢమవుతుంది వాక్యంలో ఉంటేనే నువ్వు అభివృద్ధి పొందుతావు కదా ఇంకా ఏవి కాదన్నట్టు ఇంకా నువ్వు ఏవి చూసుకున్నా అవి కాబట్టి ఆ స్త్రీ విధవరాలు చూడండి ఆమె దగ్గర కొంచెమే పిండి కదా దాన్ని దేవుడు ఎట్లా దీవించండు ఆశీర్వదించండు ఐదు రొట్టెలు రెండు చెప్పలే కదా ఎట్లా దీవించిండు అలా ఆశీర్వదిచ్చే దేవుడు దీవిచ్చే దేవుడు విడిచి ఎడబాయే దేవుడు ఎడబాయిన దేవుడు మనకుంటే నమదగిన దేవుడు మనకుంటే చూడండి ఈరోజు మనము ఎంతగా కాబట్టి ఈరోజు క్రైస్తవ లోకమంతా అట్లానే ఉంది కానీ నువ్వు నేను అట్లా ఉండొద్దు కదా నువ్వు ఎవరివి సేవకుడివి కదా సేవకురాలువి కదా నువ్వు కృంగిపోతే కృంగిపోయిన ఎవరు ధైర్యపరుస్తారు నువ్వు ఆదరణ లేనివాడిగా ఉంటే నీ ఆదరణ లేని వాళ్ళకి నిన్ను మధ్యవర్తిలాగా మనల్ని పెట్టిండా లేదా నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడివి అవుతావు చేతగాని వాడితోటి ఏ పనైనా ఎవడన్నా చేపిస్తారా ఆయన పని కూడా నువ్వు చేయలేవన్నట్టు కృంగిపోయే వాళ్ళు ఎవరు కానీ ఆయన పని చేయలేరన్నట్టు అది నేనైనా నువ్వైనా ఎవరైనా కానీ కాబట్టి శ్రమ దినమన్నా నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడు వాక్యం చలివిస్తుంది కదా కాబట్టి నువ్వు నువ్వు చేతగాని ఉంటావా ధైర్యంగా ఎదుర్కొని పోరాడే యోధుళ్లాగా ఉంటావా ధైర్యంగా పోరాడే యోధుల్లాగా ఉండాలంటే నువ్వు క్రీస్తులో జీవించాలా ఆయన మాటల మీదనే నీ జీవితం ఆధార పెట్టుకొని ముందుకు పోవాలా మనుషుల మాటలు కాదు కాబట్టి ఎనిమిదో వచనంలో ఏస్తూ నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు కదా ఆయన నిన్నా నేడు ఒకటే రీతిగా ఉన్నాడు కదా మన పితరులందరికీ ఆయన భక్తులందరికీ ఆయన సేవకులందరికీ ఆయన తోడై ఉండి నడిపించిండా లేదా వాళ్ళందరూ శ్రమలు పోకుండానే వచ్చిండ్రా వాళ్ళ జీవితాల్లో కష్టాలు అనుభవించకుండానే వచ్చిండ్రా సుఖంగా ఎవ్వడు రాడు ఏ ఒక్క ప్రవక్త లేడు సుఖంగా ఉన్నవాడు కదా వాళ్ళందరూ శ్రమ ఆ రీతిగా ఆదరణ ఎక్కడందంటే ప్రభుగా ఇచ్చిండు కదా చూడండి వాళ్ళు విశ్వాసం ఎట్లా ఉంది ధాన్యాలు ఏమన్నా సింపుల్ గా వచ్చిండా ధాన్యాల జీవితం శ్రమలతో ఉన్నదా లేదా చూడండి సింహాల బోన్లో వేస్తే ధాన్యాలు ఏమైనా చలించిండా పౌలు ఆయన ఎన్నో పర్యాయాలు ఆ నదుల ప్రవాహంలో వెళ్తుంటే ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ఆయన ఏమన్నా చలిచ్చిండా చూడండి పేతురిని ఆ జైల్లో వేస్తే పేతురు చలిచ్చిండ ఎవ్వరు చలించరు ఎందుకంటే వాళ్ళందరూ క్రీస్తనే బండ మీద ఆ మూలరాయి మీద కట్టుకున్నారు ఇల్లు కాబట్టి వాళ్ళు చలించరు ఎందుకంటే ఈ వాక్యంలో కట్టుకున్న ఇల్లు ఆత్మీయ స్థితి ఎవరైనా కానీ వాళ్ళు ఎవ్వరు చలించరు చలించిన వాళ్ళందరూ చూడండి ఇసుక మీద ఇల్లు కట్టుకున్న జీవితాలు అది స్థిరంగా ఉండవన్నట్టు ఎందుకంటే నీ జీవితము నా జీవితం కూడా స్థిరపరచబడాలంటే మనము దేవునిలో కట్టబడాలా వాక్యంలో కట్టబడాలా కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్న దేవుడు మన ప్రభు కాబట్టి అవును యుగ ఒకటే రీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన యుగ ఒకటే రీతిగా ఉన్నాడు నువ్వు నేను లేమన్నట్టు మనం లేము నేనైతే యథార్థంగా చెప్పుకుంటున్నా ఎట్లా సేవ చేయాలో తెలియదు అప్పులున్నాయని ఎట్లా బయటపడాలో ఉద్యోగం అని ఈ కరోనా వచ్చినా ఇవన్నీ పిచ్చి పిచ్చి వేషాలు మనం వేస్తున్నాయి ఎందుకంటే ఇంకా మనము శరీరాన్ని విడిచిపెట్టాల కాకపోతే పై ఉన్న వాటిని వెతికితే శరీరానికి సంబంధించిన ఏ వచ్చినా నువ్వు కానీ ఇంకా సంపూర్ణంగా రాలేదు మనం పరిపూర్ణత రాలేదు క్రీస్తుని పోలి నడుచుకోలేదు మనం ఆయన అడుగు జాడల్లో లేము వాక్యం చెప్పుకుంటున్నాము పాటలు పాడుకుంటున్నాము ప్రార్థన చేసుకుంటున్నాం ఇదంతా వేషధారణ అన్నట్టు వేషధారణ జీవితం ఎవరైనా కానీ అది నిలవదన్నట్టు కదా వేషధారణ కదా ఉన్న రూపం ఉండకుండా అది వేరే రూపం కవర్ చేస్తే నల్లటోడుకు ఎంతసేపు పౌడర్ పూసి తెల్లగా కవర్ చేస్తాడు వాటి రూపం ఎప్పుడు ఒకలానే కదా చూడండి కానీ నువ్వు ఎట్లా ఉండాలా నిజ లాగా ఉండాలా పైపై మేకప్ లేసి పై పైన కవర్ చేస్తారు చూసినావా చూడండి అలంకరిస్తారు పెళ్ళప్పుడు ఎలాంటి వాళ్ళైనా కూడా అలంకరించినప్పుడు ఎట్లా ఉంటారు కొద్దిగా మంచిలాగా కనిపిస్తారు కానీ మలసటి రోజు చూస్తే వాళ్ళ రూపం వాళ్ళకే ఉంటది పోతుందా అంతే ఎందుకంటే వేషధారణ ఉండొద్దు ఎందుకంటే వాక్యాలను మనం నమ్మాలా నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆయన యుగ యుగములకు కాలం కాదు నీ బిడ్డల తరం వాళ్ళ తరం వాళ్ళ తరం ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చే తరాలన్నిటికీ ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయననే మనకి రక్షణ కదా కాబట్టి చూడండి ఏ స్థితిలో మనం ఉన్నా తృప్తి పొంది ఉండాలా కదా ఏ స్థితిలో నువ్వున్నా ఆయనకి ట్యాంక్స్ చెప్పాలా మనం ఏ విషయంలో నువ్వు ఉన్నా కానీ నువ్వు చలించొద్దు కృంగిపోవద్దు కదా నువ్వు ఆయనలో ఆయన విశ్వాసంలో జీవించాలా మనం ఆయనలో మనం దృఢపరచబడాలా అంతకు మటుకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలా ధైర్యంగా వెనుకున్న వాటినే మరిచి ఆయన పైన వాటినే వెతికి ఆయన పని మనం చేయాలా కాబట్టి మన ప్రభు చెప్తుంది అదే కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు ఆయననే మనకి సహాయకుడు కదా నువ్వు సేవ చేయాలా ఆయన కొరకు వెళ్ళాలంటే నీకు సహాయం ఆయననే చేస్తాడు నీ సేవలో ఆటంకాలు వచ్చి నీకు భయం వస్తే ఆయననే ధైర్యపరుస్తారు కదా నువ్వు భయపడాల్సిన అవసరం లేదన్నట్టు కదా కాబట్టి చూడండి మనము ఆయనలో అంటు ఆయనలో జీవించాలా పౌలు ఎట్లయితే చెప్పిండో నీ సాక్ష్యం కూడా నా సాక్ష్యం కూడా అలా ఉన్నప్పుడే నువ్వు ఆయన కొరకు నిలబెట్టాలా నేను కూడా క్రీస్తుతో సిలబ వేయబడి ఉన్నాను ఇక జీవించు నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుతున్నాడు చూడండి నువ్వు కూడా నీలో ఆయన జీవించాల ను ఆయన విశ్వాసంలో ను జీవించాలా ఆయనలో ను అభివృద్ధి పొందాలా ఆయన వాక్యములో అభివృద్ధి పొందాలా కాబట్టి కృంగిపోకుండా ధైర్యంగా మనము మన గురి యొక్కకే మనం ముందుకు వెళ్ళాలా అలా ముందుకు వెళ్ళాలా మన గురిని మన గమ్యాన్ని ఆ పరిగెత్తి ఆ పరుగు పందెంలో మనం ఎక్కడికి పరిగెత్తున్నామో ఆ గమ్యానికి చేరే వరకు మనం పరిగెత్తాలంటే మనం ప్రభు విశ్వాసంలో జీవిస్తేనే సాధ్యం ఇంకా వేరే ఏది లేనే పరిశుద్ధుడా పరిశుద్ధుడా తండ్రి అవును పౌలు తండ్రి ఇక మీదట జీవించేవాడు నేను కాదన్నాడు ప్రభ అవును ప్రభ ఎప్పుడైతే మా ప్రాణము ఆత్మ శరీరము నా తండ్రి నీకు సమర్పించుకున్నామో ప్రభా అవును ప్రభ ఇక మీదట మేము కాదు ప్రభ జీవిస్తుంది క్రీస్తే మాలో జీవిస్తున్నాడు క్రీస్తే మాలో వెలుగుతున్నాడు ప్రభ కాబట్టి మా దీపం వెలగాల ప్రభా అనేకులకు వెలుగుగా మారాల ప్రతి చీకటి దయ్యాలను మేము తొక్కాల ప్రభా ప్రతి అబద్ధ తొక్కాల అపద్దికులను తొక్కాల ప్రభ నాయన తండ్రి సర్ప సంతానమే ప్రభ కాబట్టే వాడే దుష్టుడు ప్రభ వాడిని తొక్కే అధికారం మీరు మాకు కాబట్టి తొక్కుతాం ప్రభా నాయనా తండ్రి లోకంలో నీ కొరకు ధైర్యంగా నిలబడతాము ఎవరు ఎన్నన్నా కానీ ఎవరు ఎట్లా ఉన్నా కానీ మేము వాళ్ళని చూసుకోం ప్రభా ఎందుకంటే మేము జీవిస్తుంది మీలోనే ప్రభా మా కళ్ళు నిన్నే చూస్తున్నాయి మిమ్మల్ని చూస్తేనే మా గమ్యం ఏందో తెలుస్తుంది మిమ్మల్ని చూస్తేనే మా ఉద్దేశం ఏందో తెలుస్తుంది మా చిత్తం ఏందో తెలుస్తుంది మా ప్రయాణం ఏందో తెలుస్తుంది ప్రభా శక్తికి మించిన ప్రయాణం అన్నావు ప్రభా ఆ ప్రయాణంలో మేము ముందుకు పోవాలంటే మాకు మీరే కనపడాలా ప్రభా ఈ లోకంలో ఏబీ మా కళ్ళకు కనపడకూడదు ప్రభా ఏబీ మా చెవులు కనపడకూడదు ఓన్లీ నీ వాక్యమే కనపడాలా నువ్వు కనపడాల నీ స్వరమే మా చెవులు కనపడాలా ఆ రీతిగా మేము ముందుకు పోవాలా ఇంకా ఏవి మేము చూడొద్దు ప్రభా తండ్రి మా స్థితి ఏదైనా మేము తృప్తి కలిగి నీకు సంతోషంగా కృతజ్ఞత చెల్పించే ఆ స్థితిలో మేము ఆనందించేలాగా మమ్మల్ని నడిపించు ప్రభా నీ అడుగు జాడలు ఎందు ప్రభ పైన వాటినే వెతికి ప్రభా మా స్వాస్థ్యంని ఎందు భద్రపరచబడి ఉన్నావు ప్రభా మరణం మీద మాకు అధికారం లేదు ప్రభా ఆల్రెడీ మరణించిన వాళ్ళం ప్రభా నాయన కాబట్టే ప్రభా తండ్రి గొప్ప దేవన్ ఆయన తండ్రి నీకెంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా కాబట్టి మా విశ్వాసాన్ని మేము దృఢపరచుకోవాలా అంతక మటుకు మా విశ్వాసాన్ని మేము అభివృద్ధి పరచుకోవాలా నాయనా ప్రభ నీలో మేము జీవించాలా నువ్వు మాలో జీవించాలా ప్రభా కాబట్టి మాలో ఏమైనా అపవిత్రత విధేయత ఏమైనా తండ్రి సువార్త ప్రకటించకపోతే కూడా శ్రమనే ప్రభా కాబట్టి శ్రమలు వస్తున్నాయంటే అది ఏదో నీ విషయంలో మేము అవిధేయత కనబరిచినాం ప్రభ అది ఏదైనా తప్పిదముకే మేము శ్రమ అనుభవిస్తే దానివల్ల మీకు ఏమీ మెప్పు రాదు ప్రభ మేలు చేసి మేము శ్రమ అనుభవించాలా అనేకుల కొరకు శువార్థ ప్రకటించి దానిలో మేము శ్రమ అనుభవించాలా అలాంటి శ్రమలు మాకు అనుభవించండి అలాంటి ప్రయాసం అనుగ్రహించండి ప్రభ అలాంటి విధంగా మేము ముందుకు పోయేలాగా ఆయన మీరే మమ్మల్ని నడిపించే సహాయం అనుగ్రహించి ఆయన నాయన మా స్థితి ఏదైనా కానీ ఆ స్థితిలో ఆనందించే జీవితం మాకు అనుగ్రహించినందుకు వాక్యం ద్వారా మాట్లాడి నీ స్వరం మాకు వినిపించినందుకు నీకు వంద కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటే నామ్ తండ్రి ఆమెన్ ఒక్కొక్కరిగా ప్రార్థించాడు పరిశుద్ధ ప్రేమ గల దేవ ఈ సయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ మహోన్మతుడా గొప్ప దేవ మా ప్ర మా ప్రిగ పర్లోకతండ్రి మీ పాదాలకు వందనాలు ప్రభావ తండ్రి గడిచిన కాలమంతా ప్రభావం కాచి కాపాడిన భద్రపరిచిన కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాల ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ ఆయన ఈ స్వరం ఈ గొప్ప భాగాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే వందనాలు తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావములు తండ్రి వివేగంలో నీకే కలుగునగా కహలి అయ్యత మీ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మీ స్వరందరం మాతో మాట్లాడడానికి నీకు వందనాలు తండ్రి అవును ప్రభా ఏ శ్రమలైనను ప్రభా ఏవైనా ప్రభావ మమ్మల్ని ఎడబాప్లో తండ్రి ఏమన్నా నా తండ్రి మీ వాక్యం చెప్తుంది ప్రభావ ప్రతి విషయం నుండి నీకు కొత్తగా కస్తతులు చెల్లించమని ఎందుకంటే ప్రతి విషయం ప్రభా మా మేలు కోరికే వస్తాను మీరు మాకు చూపించినాడు ప్రభావ కాబట్టి తండ్రి మేము ఒక అభినేత చూపించిన ప్రభావ మీరు మమ్మల్ని సరైన మార్గంలో పెట్టే దేవుడవనైనా ఏమన్నా మా విశ్వాసాన్ని పరీక్షించినా తండ్రి ఆ యొక్క కూడా ప్రభావ మేము బలంగా నిలబడాలా ప్రభావ శ్రమలు వచ్చినా ఏమో బాధలు వచ్చినా ఏమో దూరపడడానికి వీళ్ళు ప్రభావ పౌలు చెప్పినాడు ప్రభావ ఏ శ్రమలైనా ఏ బాధలైనా హింసలైనా ఏ ఎడబాప్తి అని మనం ప్రభు నేను అయితే ఖచ్చితంగా చెప్తాం ప్రభు ఏమి మమ్మల్ని ఎడబాపలు అవును ప్రభావ అటువంటి గొప్ప విశ్వాసాన్ని మీరు మా అనుగ్రహించినారు ప్రభా మీకు వందనాల తండ్రి అటువంటి నడిపింపులు మీరు మాకు ఇచ్చినారు ప్రాభా మీకే వందనల ప్రభావ మీకే కృతజ్ఞతల ప్రభావ అవును తండ్రి ఈ లోకంలో తండ్రి ఎటువైపు ఈ లోకంలో ఉన్న వాటి మీద ప్రభావం మేము ధ్యాస పెట్టకుండా ముందుకు పోవాలా ప్రభావ మీరే సాయం దయచేయడం ప్రభావా తండ్రి నైనా మా గురి ఎప్పుడు మీ వైపే ఉండాలా ప్రభావ మీ అజ్ఞాన మార్గంలోనే ఉండాలా ప్రాభ ఆయన నీ వైపు ఉండాలా తండ్రి కొడికి కానీ ఎడమ తిరగడానికి వీలలేదు ప్రభావ ప్రతి చోట నేను ఆమె మహిమకరంగా ఉండాలి మా విశ్వాసాన్ని పెంచుకుంటూ పోవాల ప్రభావ నేను మా మీ కొరక నైనా నలగొట్టుకుంటూ ఉండాలా ప్రాభ అవును తండ్రి ఆయన మీరు వచ్చినారు ప్రావ మా కొరకు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని రక్షించడంకు నైనా ఆయన మీరు దిగి వచ్చిన ఎంతో తగ్గించుకునే ప్రాభ ఎంతో శ్రమలు పొందినారు ప్రభావ నా తండ్రి మా కొరకే ప్రభావ కేవలం మమ్మల్ని రక్షించడానికి ప్రభావ కాబట్టి తండ్రి నైనా అటువంటి నాయన అదే రీతిగా మేము కూడా తగ్గించుకోవాల ప్రభావ అటువంటి రీతిగా మేము శ్రమలు పొందుకోవాల ప్రభావ అవును తండ్రిని అనేకలు రక్షించాలన్నా అనేకులను నాయన యొక్క మార్గం నడిపించాలన్నా మాకు శ్రమలు అవసరం ప్రభావ శ్రమ లేని ఏ పని కూడా కాదు ప్రభా కాబట్టి తండ్రి నైనా మేము ఆ రిద్దరు ముందుకు పోవాలా ప్రతి శ్రమను సహించి వారమండాలి ప్రతి చెప్పిన ఎటువంటిదైనా చోదరైనా ఎదిరించి వారో ఉండాలా ప్రభా ప్రతి అపాదినైనా తక్కుకుంటూ ముందుకుపోయే వాళ్ళ ఉండాలి అపవాది కుయక్తులకు పడిపోకుండా వాడికంటే ప్రయత్నం ఇస్తే మేము తయారు కావాలా ప్రభా మీరు తండ్రి అటువంటి నడిపించండి మీకు అభిషేకం దచ్చుడి ప్రభావ మీరే మాతో ఎల్లప్పుడు తోడుకోండి ప్రభావం నాలో ఉన్నవాడి లోకం వాడికంటే గొప్పవాడని చెప్పి పావులు చెప్పిన ప్రభావ తండ్రి అది సత్యం ప్రభావ నువ్వు సర్వశక్తివంతలో గొప్ప దేవుడు నేను లోకాన్ని సృష్టించిన దేవుడు ప్రభావ అటువంటి గొప్ప దేవుడు మీరు మాలో ఉంటే మాకు ఏం భయం ప్రభావ ఏది లేదు నా తను కాబట్టి తండ్రి అవాది కాబట్టి తండ్రి మీరు మాతో ఉండే ప్రాబ్ం మాలో నివేశించండి ప్రభావం మీరే ఉంటేనే మాకు ధైర్యం నీవే కాకుండా మా కోట మా ఆశ్రయ దుర్గం నీవే ప్రాభం మీరు ఏ లెవెల్ మాకు తోడే నడిపించండి లేదా మీ పనిలో నమ్మకంగా ఉంటే ప్రపదించండి ప్రభావ ఏ విషయంలోన పడిపోకుండా ఏ విషయంలో తప్పిపోకుండా ప్రభావ ఎక్కడ మీకు అవినేత చూపించకుండా ముందుకు పోయాలంటే సహాయపడి ఏదైనా అవినేత చూపించిన ఏదైనా పాపాలు చేసిన ప్రభావ క్షమించే ప్రభావాతి క్రమాలన్నీ తండ్రి మీ సన్ని లొప్పుకుంటున్న ప్రభావ మమ్మల్ని క్షమించి మమ్మల్ని పత్రపరిచి ముందుకు నడిపించండి ప్రభావా తండ్రి ప్రతి దిన తండ్రి మీ స్వరం మాట్లాడి మమ్మల్ని బలపరుస్తుంది వందనాలు ప్రభావా ఈ దీని కూడా తన మీ మాట్లాడిన వందనాలు కృతజ్ఞత స్తోలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు క్రీస్తు పరిషత్ ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి ఆమె పశుధర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవా లెక్కలైన బంధనాలు కృతజ్ఞతలు వగు సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే బంధనాలు ప్రభా వేనా దుఃఖలతో కూడిన మాహోనతమైన గొప్ప దేవా నీకే స్తౌతం నీకే వదనాలు తండ్రి దేవాయసుప వాక్యం చేత మాట్లాడిన గొప్ప నీకే స్తౌతం నీకే వందనాల తండ్రి దేవాయేస మా ప్రతి మీ మాట ఉండి గైడ్ చేయండి ప్రభా మాకు ఎన్ని ప్రేమలు వచ్చినా ఏది వచ్చాయినా ఒక మీద తోడయ్యున్నారని మేము విశ్వాసిస్తూ నమ్ముతున్నాం ప్రభా దివాయసు ప్రభా మరి మేము ప్రతిసారి ప్రభా మా ప్రతి ప్రాదంలో ఎవ్రీథింగ్ ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభా పైన వాటిని మేము బతకాలదండి దివాయసు ప్రభా ఈ లోకంలో మేము ఉండదు ప్రభా ఈ లోకాన్ని మేము ధృవీకరించుకోవాలా ఈ లోకాన్ని మేము హసైంచుకోవాలా ప్రభా దివాయసు ప్రభాన్ని యొక్క వాక్యాలు మేము మరి వాక్యానికి తగ్గట్టుగా మేము నడుచుకోవాలా ప్రభువా దివాయసు ప్రతి ఒక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చండి ప్రభా దేవాయప్రభ మరి విన్న వాక్యాలు కూడా ప్రభా మరొద మేము నాటికి పెట్టుకోలేదండి దేవాయచు ప్రభ మరి ఎందుకంటే ప్రభా మేము ప్రతి రాదులను మరి ఎన్నో వాక్యలు దానిస్తున్నాం కానీ ప్రభా మేము ప్రతిసారి పైన వాటిని మేము బతకాలి ప్రభా దేవ ప్రతి దానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందరాలు ప్రభా దేవాచు ప్రభా మరి మీద గొప్ప దేవుడు ప్రభ సర్వ సృష్టికాలతో ప్రభా నీకు వందరాలు తండ్రి దేవాయచప్రభ ఇంకా మాలో ఏదైనా విధయతో ఉంటే మాకు చూపించండి ప్రభా నీ సన్నిధిలో గొప్పకొని మేము వదిలేస్తాం తండీ దేవాయప్రభా నీకు విధేతగా కలిగి మేము నడుచుకోవాలి దేవాయచు ప్రభా మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రభా మీరు ఏ విధంగా చెప్తున్నా మేము ఆ విధంగా నడుచుకుంటాం ప్రభా దేవా ప్రభా మరి నీ మేము భయభక్త కలిగి జీవితం దా దయచేయని ప్రభా నీకే దేవా మేము వెళ్ళగాల అనేకలను కూడా మేము వెలిగించాలా ప్రభా దేవ మా సేవ జీవితాన్ని మా మార్గాలను సరళం చేయని ప్రభా దేవా మేము ఎక్కడ అడుగు పెట్టినా అది మాకు స్వాధీనం అయిపోవాలి ప్రభా ఆ విధంగా మమ్మల్ని దీవించని ప్రభా ఆశతని నింపని ప్రభా వాళ్ళ బ్రదర్స్ కూడా ప్రభా సేవకు కాబట్టి వాళ్ళ చుట్టూ నగ్ని కంచమని వేసిపెట్టిన ప్రభా నీ యొక్క దూతని కాపాదలగా దయచేయని ప్రభా వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి స్థలము ప్రభా అక్కడ అనేక మంది ప్రభా రక్షణలోకి రావాలి దివాన్ని యొక్క ఆత్మకార్యం జరిగించండి అందరిని స్వస్థపరచని ప్రభా ఆ యొక్క బ్రదర్స్ ని అందరి గూడో ప్రభా యొక్క అస్తం తోడించండి ప్రభా నీకే స్తోతం నీకేవన్నదండి దేవాయ్రభ ఈ గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి ఆశం ఇంపని ప్రతి ఒక్కరికి ఉన్న ఇబ్బందులు వేదనలు దుఃఖాలు అన్ని ప్రభావ తీసుకోండి ప్రభావ దేవ రుదయంలో రహస్యాలను జరిగిన గొప్ప దేవ ప్రభా మరి ప్రతి ఒక్క హృదయానికి కావలసిన అవసరం మీ తీర్చని ప్రభా అందరి బిడ్డలను అభిషేకించని ప్రభా నీ సేవలు వాడుకునే ప్రభా న యొక్క రాఖరికి ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి తం ఇస్త ప్రభావ ఇంతవరకు వాక్యం ద్వారా నడిపించండి కొందర వాక్యాల ప్రభావం మా ఉద్యంలో ఉండాలా నాది వణి సొతం పావులు పేరుకి ఇచ్చిన పలుకు అనుభవం మాకు తెలిసి పలు జ్ఞానం తెచ్చండి ట్రీస్ కలిగిన మనసు మాకు ఇంకా ధరింపే చేయండి ట్రీస్ లో ఎదగాల నాది అని వాక్యంలో ఎదగాల ఇస్త ప్రభావితించండి అలాగే ఈ వాక్యం ద్వారా ఈ మన బలంతా విడిపించి అలాగే అలాదిగా చక్కని గోడ ఈ వాక్యం వచ్చింది కనుక వాళ్ళు వెలుగొచ్చింది శీక్ర ఈ వాక్యమే జీవం కనుక మన జీవపై నా ప్రభాణిశ్వతం గొప్ప జీవం కనకరించండి ఆత్మహత్యలు మళ్ళీ జ్ఞానం బాల్వి జీవ వాక్యంలో సర్వస్వత్వం రావాలా మీరే ఆదరించండి ఎంతమంది తెగుతులు బాధపడుతున్నారు ఒకసారి జ్ఞాపం చేసుకుని మళ్ళీ శ్రమించండి తెగు నుంచి విడిపించమని ప్రార్థించాం వాళ్ళ స్వచ్ఛపరిచని వాళ్ళ నేత్ర తిప్పండి జ్ఞానం తెచ్చని వాళ్ళ విశ్వార్థాన్ని రక్షణ దని వ్యాక్సిన్ల ఏ స్వతాన్ని పోషించని ఎవరివి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మా దేశమంతా ప్రభా రక్షణ పొందాలా రక్షణ పరంగా ఉండాలా యొక్క ఆత్మజ్ఞారక మోదేశ ప్రభా అలాగా కనికరించని ఆశలు కనకరణం దని మన తన యొక్క సేవకులు సేవకులు వాళ్ళ చెడు దూతలు పెట్టి నీ యొక్క ప్రాణిక ఇచ్చితంగా నెరవేర్చుకొని పతి నాలుకి ఒప్పుకాలా కడిపి సేవ జరగాల సైతాంతయ్యాలు కాల్చి కేపీఎం బ్రదర్ సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళ పనిలో మీద తోండి కంచండి వైరస్ నేత కాల్చి కాపాడండి అలరియా ఒక కుటుంబంలో ప్రభావ ఆనందం శాంతితో నింపి అలది అనదయాన్ని రాక సమీపించింది భయంకర చికడి కాలం కడకర్ చికడి ఉన్న కనుక ఎవరివి కదిపోకుండా అలది అనదయాన్ని వాక్యమైన విశ్వాసంతో బలపరిచి శిల్లపరిచి మీరు రాక సిద్ధపరచుకొని ఇంతవరకు నడిపించారు ఇంత ముందు మీరే నడిపించి అలది అని ఒక ప్రాణిక రక్షణ కొనిసాగిపోతాను శక్తి జ్ఞానం మాకు దైషం అని ఇస్తున్న ప్రస్తుతం మీన్ బ్రదర్ ఆశీర్వాదం కూడా ఇవ్వండి బ్రదర్ మన ప్రభే ఏసీ తీసుక్రిపా మన చిన్న గుంపుకు కేపిఎం బ్రదర్కో మా కుటుంబంకో పతి కుటుంబంకో వైరస్ బ్ర బ్రిడర్కో దీని ఒక క్రిప ఏసీకి సదాకాలం మనకు చూడు కానీ చెప్తాను చెప్పండి బ్రదర్ ఎల్లుండు మధ్యాహ్నం పరిశుద్ధరావు బ్రదర్ చెప్తారు నైట్ పూట రూపాదర్ చెప్తారంటే చూడండి అందరి జీవించలేక ఓకే